మీ అందరికి నేను దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అవకాశం ఇచ్చింది దాన్ని బట్టి దిలీప్ గోదాట్ మీరు ప్రేయర్ చేయండి సరే సిస్టర్ మహాపరిశుడా మహోన్నతుడ గొప్ప దేవుడ మాకు చాలిన దేవుడ ఎల్లప్పుడున మాకు తోడుగా ఉన్న దేవ ఇమ్మానియలుగా తండ్రి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించేవాడా పరిశుద్ధాత్మ దేవ యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి గడిచిన కాలం అంతా నాయన ప్రభువా ఈ దినం వరకు నాయన నీ కృపలో దేవా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినాయన ఈ రీతిగా నాయన యొక్క కాల సమయంలో నాయన మమ్మల్ని అందరినీ ఆయన తండ్రి నీ సన్నిధిలో చేర్చిన విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉక్కడ వారి మధ్య నేను ఉందనని మాకు వాగ్దానం చేసిన దేవుడవు ను నమ్మదగిన దేవుడవు తండ్రి కాబట్టి మీరు కృపా సత్య సంపూర్ణుడిగా తండ్రి మా మధ్యలో నాయన మాతో ఉన్నారని నాయన మేము సంపూర్ణంగా నాయన తండ్రి నమ్మి నీ విశ్వాసం ఉంచుతున్నాం తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఇదిగో నా తండ్రి జరుగుతున్న యొక్క ప్రేయర్ మీటింగ్ లో నాయన ఆది నుండి నాయన చివరి వరకు నాయన ప్రభువ మీరు మాకు తోడుగా ఉండండి మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి ప్రభువా నా తండ్రి ఎవరైతే ప్రియులు రావలసిన వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ మీరు నడిపించండి ప్రతి ఒక్కరికి వారి యొక్క తొలగించండి తండ్రి అలాగే పాటల ద్వారా నాయన మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా ప్రభువ నాయన ఈ దినం ఏమైతే మీరు ఉద్దేశించి మాతో మాట్లాడాలనుకున్నారో తండ్రి ఆ యొక్క వాక్యమును స్వరమును మాకు వినిపింపజేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి మా మనోనేత్రాలు విప్పండి మా హృదయాలు తెరవండి వాక్యములో ఉన్న సత్యాన్ని ఆయకనాయన మీ ఉద్దేశాన్ని గ్రహించిన ఆయన అయ్యాన్ని వాక్యానికి తగినట్టుగా నాయన మేము జీవించుటకు నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి మేము వినువారు మాత్రమయ్యి ఉంటే నాయన మమ్మల్ని మేము మోసపురుచుకున్నట్టే తండ్రి కాబట్టి విన్న ప్రతి వాక్యానికి తగినట్టుగా నాయన మా జీవితంలో నాయన మేము లోబడి భయభక్తులు కలిగి అయ్యాన్ని వాక్యానికి నాయన విధేయత చూపించిన ఆయన తండ్రి వాక్యానుసారముగా ప్రవర్తించటకు వాక్యానికి తగినట్టుగా నాయన మేము క్రియలు కనపరచుటకు మాకు సహాయం దయచేయండి ఎందుకంటే వీరు వినుట మట్టుకే విందురు గాని చూచట మట్టుకే చూస్తారు గాని వీరు ఎంత మాత్రము గ్రహించరు అని నాయన నువ్వు ఆ యొక్క విత్తువాడు వాక్యం యొక్క ఉపమానంలో మీరు మాకు చెప్పినారు ప్రభువ కాబట్టి వారి వల్లే మేము ఉండకుండా నాయన తండ్రి అయ్యాన్ యొక్క వాక్యాన్ని వినడమే కాదు అందులో ఉన్న ఆ గ్రహింపును కూడా గ్రహించిన ఆయన నీ మనసు ఎరిగిన ఆయన నీ ప్రేమ కలిగి అయ్యా ఈ లోకంలో మీరు ఎలా అయితే జీవించారో తండ్రి అలా నాయన మేము కూడా మిమ్మల్ని పోలి నడుచుకొని మీ అడుగు జాడల్లో ఉండి తండ్రి మీలాగా మాదిరిగా ఉండి ప్రతి విషయంలో నాయన తండ్రి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదగమన్నావు ప్రభువ ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మారమన్నవ్వు తండ్రి కాబట్టి మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండమన్నవు తండ్రి సంపూర్ణులుగా ఉండమన్నవ్ తండ్రి అవునయ్యా మాలో ఎలాంటి బలహీనతలున్నా అయ్యా నీకు ఎలాంటి ఆయాసకరమైనవి మాలో ఉన్నా తండ్రి వాటన్నిటిని ఆయన ఆ నిర్జీవమైన ప్రతి విడిచి ప్రభువ నా తండ్రి నీ ఆత్మతో నింపబడి అభిషేకించబడి ప్రతి విషయంలోనైనా నీకు నీ యొక్క ఆత్మచేత మేము నడిపించబడే వారిగా ఉండటకు సహాయం దయచేయండి ఎందుకంటే దేవుని ఆత్మచేత నడిపించబడిన వారే దేవుని కుమారులు అన్నావు తండ్రి కాబట్టి నా ప్రభు తండ్రి మేముంటున్న దినములు చెడ్డ దినములు కాబట్టి మేముంటున్న దినములు నాయన సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపోయే దినాలు ప్రభువ కాబట్టి అలాంటి దినముల్లో మేముంటున్నాము కాబట్టి తండ్రి మీ చిత్తం ఏందో గ్రహించిన వివేకముతో జ్ఞానముతో తండ్రి మేము నడుచుకున్నట్టు మాకు సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తూ జరుగుతున్న ఆరాధన కూడికలోనైనా మీరు మాకు తోడుగా ఉండి అరీతిగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఆయన ప్రతి ఒక్కరిని ఆయన ఈ ప్రేయర్ లో జాయిన్ అయినా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మర్ పరిశుద్ధరావు పాట పాడండి ప్రైజులాడు చూస్తారా సమయంలో మనం పాట పాడుకుని దేవునామాన్ని మనం పరుచుకునే వారు ఉంటాము దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును స్తోత్రము చేసి స్తోతించి పాడి అల్లెలు యాహార్ స్తోత్రము చేసి స్తుతించి పాడి హెలు యార్ బాటింతుము ఇరుకునందు నశింపకుండా ఇంత వరకు కాచె మమ్ము ఇరుకునందు నశింపకుండా ఇంత ఎంతోడాయన ఉన్నతుడు ఆయన కృప నిత్యముండును ఎంతో తముడాయన ఉన్నతుడు ఆయన కృప నిత్యముండును దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలు యార్బాటింతు స్తోత్రము చేసి స్తు పాడి హల్లెలు యార్బాటింతు శత్రు సేనలు చుట్టు మూటిన దావిదు బతుని గాచిన దేవుడు శత్రు సేనలు చుట్టూ మూటిన దావిదు బతునిగాచిన దేవుడు ముందు నడచును ఆయన బలవంతుడు ఆయన కృప నిత్యముండును ముందు నడచును ఆయన బలవంతుడు ఆయన కృప నిత్యముండును దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లు యార్ స్తోత్రము చేసి స్థుతించి పాడి హల్లెలు యార్ గ్ని మనకు కలిగిన ఆదరించి విజయమేచి అగ్ని శోధన మనకు కలిగిన ఆదరించి విజయమేచి ఆర్బాటముతో మము నడిపించును ఆయన కృప నిత్యముడును ఆర్బాటముతో మము నడిపించును ఆయన కృప నిత్యండును దేవుణ్ణి కృప నిత్యముడును ఆయన కృప నిత్యం ఉండును స్తోత్రము చేసి స్తుతించి పాడి అల్లెలు యార్ బాటింతుము స్తోత్రము చేసి స్తుతించి పాడి అల్లెలు యార్ బాటింతు గాడంద కారోయలో నడచిన నాపదములకు దీపమై ఉండి గాడంద కారోయలో నడచిన నా పదములకు దీపమై ఉండి నన్ను నడుపును ఆయన ఎల్లప్పుడూ ఆయన కృప నిత్యముండును నన్ను నడుపు నుల్లప్పుడూ కృప నిత్యముండును దేవుని కృప నిత్యముండును యన కృప నిత్యముండును స్తోత్రము చేసి స్తుతించి పాడి హెలు యహార్ స్తోత్రము చేసి స్తు పాడి హెలు యహార్ నీచులెందరో అపహసించిన నేమ్యకూతనాత్మను సగే నీచులెందరో అపహసించిన నేమ్యకూతనాత్మను సగే నిరతము మనకు ధైర్యము నీచు ఆయన కృప నిత్యముండును నిరతము మనకు ధైర్యము ఆయన కృప నిత్యముండును దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలు యాహర్ స్తోత్రము చేసి స్తు పాడి పాటింతుము నిత్య దేవుడు సాత్యవంతుడు నిత్యము మనకు జయము నీచి నిత్య దేవుడు సాత్యవంతుడు నిత్యము మనకు జయము నీచి ఓత్సాహముగామము నడిపించి ను ఆయన కృప నిత్యముండును మము నడిపించను ఆయన కృప నిత్యముండును దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును స్తోత్రము చేసి స్డి అము చేసి స్డి మన మధ్యలో మనకు రవి బ్రదర్ వాక్యం అందిస్తాడు ప్రైజ్ అలాడ్ బ్రదర్కి ప్రైజ్ వాక్యం అందిస్తారు మా ఆత్మీయ నేతలు ఇప్పటి ప్రభావ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ దేవుని వాక్యంలో నుంచి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో ఒక వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాము ఈ రోజు వాక్ ఒక అంశము దేవుని కుమారుల ప్రతిష్టత కొరకు ఈ సృష్టి మిగిలిన పేరు చూస్తూ కనిపెడుతున్నది అనే ఒక అంశం మనం ధ్యానిస్తున్నాము ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుచున్నది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుని కుమారులు ఎవరు దేవుని కుమారు కొరకు ఈ సృష్టి ఎందుకు ఎదురు చూస్తుంది ఆశతో ఎందుకు తేరు చూస్తూ కనిపెడుతుంది ఒకటి ఏంటంటే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటము ఆశతోని తర్వాత తేలి చూస్తూ కనిపెడుతుందండి చూడండి కనిపెట్టుకోవటం ఈ ఈ యొక్క ఎందుకు దేవుని కుమారుల కొరకు కనిపెడుతుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల ఏంటంటే మొట్టమొదట దేవుని కుమారులు ఎవరు అనే అంశం మనం ధ్యానించకముందు ఆ కుమారు ఈ ప్రత్యక్షత ఈ సృష్టి ఎవరికొరికి ఎదురు చూస్తుంది ఒకసారి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ రెండు వేల అంటే ఈ సృష్టి ఆరంభంలో ఏం జరిగింది అన్నప్పుడు ఒకసారి మనము చూస్తే దేవుడు తన స్వరూపం చొప్పున తన పోలిక చొప్పున దేవుడు నలు నిర్మించి దేవుని స్వరూపంగా మనం తయారు చేసి ఆయన ఆత్మను వాళ్ళకు అనుగ్రహించి ఆయన నాసి వాని నాసిక రంధ్రంలో జీవవాయు మనిషి జీవాత్మ ఆయను అని మనం చూస్తాం వాక్యం కాబట్టి దేవుడు ఎందుకో మనిషిని తయారు చేసేడు తర్వాత ఆ ఆ మనిషికి సర్వ అధికారం ఇచ్చి ఈ సృష్టి మొత్తం మీద అధికారం ఇచ్చాడు మొట్టమొదటి అవవాదానికి ఈ అధికారం ఇచ్చిన తర్వాత అవవాదం ఏం చేశారంటే దేవుడు ఈ తోట చెట్లు మధ్యలో ఉన్న ఫలములన్నీ మీరు తినొచ్చు కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఆ ఫలాన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞయించింది కాబట్టి ఎందుకు దేవుడు ఆజ్ఞయించనున్నప్పుడు మనం అనుకో చాలా మందికి ఒక ప్రశ్న ఏంటంటే దేవుడు అన్నిటి అన్నిటిని తినవనమని చెప్పిండు కానీ ఆ ఒక్క చెట్టుని కానీ చేయకపోతే అక్కడ పెట్టకపోతే మంచిగా ఉంటుండదు కదా అని చాలా మంది ఒక ఆలోచన ఉండొచ్చు వాళ్ళకి ఒక ఆ రీతికి అర్థం కావచ్చు కానీ దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చింది ఫ్రీడమ్ ఇచ్చింది ఎందుకంటే సర్వ సృష్టి నీకు సమస్తం నీ ఆధీనంలో ఉంటాయి కాబట్టి దేవుడు చెప్పిండక్కడ ఇది తినొద్దు అని చెప్పి దానికి ఒక దానికి ఒక విధానం ఉంది కానీ వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ఆజ్ఞను పాటించకుండా అవ్వా ఏం చేసింది మొదట ఆ పన్ను తిన తర్వాత దేవుని ఆజ్ఞాతృకమే పాపం ఆయన చెప్పిన మాటకు విధేత చూపించుకున్న వాళ్ళు ఏం చేసిరంటే ఆ చెట్టు పన్ను తింటున్న తర్వాత ఆ పాపం అనేది వాళ్ళకి వచ్చేసింది అప్పటి నుంచే మనిషికి మరణం ఇచ్చింది ఆదాపు నుంచి మోసే వరకు మనిషికి మరణం వెళ్ళింది మనం చూస్తాం బైబిల్లో ఎందుకనంటే ఆ రోజు దేవుడు సర్వ సృష్టిని వాళ్ళ అధికారం ఇచ్చి ఈ ఏలాంటి లోపర్చుకొని దీన్ని స్వాధీనపరచుకోండి అని దేవుడు ఆ సృష్టి మొత్తం ఆదాం అవేవుడు అనుగ్రహించింది తర్వాత తర్వాత దానికి ముందు ఏం జరిగిందంటే అక్కడ పెద్ద యుద్దం జరగడం పరలోకంలో ఆ వాడు వాడు కింద సర్పముల దూరి వాడు అవన్నీ మోసగించడం ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి ఈ ఈ రోజు మనం ఆ వాక్యము అటువైపు మనం వెళ్ళం ఎందుకంటే మొదట జరిగింది తర్వాత అక్కడి ఏం జరిగింది అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఈ సర్వ సృష్టి మొత్తము పాపంలోకి వెళ్ళిపోయింది బాణిసత్వంలోకి వెళ్ళిపోయింది పాపం ఆ రీతిగా మనిషిలో ప్రవేశించింది ఈ రోజు వరకు కూడా అది ఏలిత మనుషుల్ని అలాంటి సమయంలో దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా మాట్లాడింది పుడతాడని ఆయన వచ్చినప్పుడే ఈ సమాస సృష్టికి విడుదల అని ఆయన ఆ సమయంలో ప్రవక్తల ద్వారా మాట్లాడటం ప్రవక్తలు తను ప్రవచించటం తర్వాత ఆయన పుట్టుక ఈ లోకంలో వచ్చినప్పుడు ఆ సర్వసృష్టి అనే కొరకు ఎదురు చూస్తా ఉంది ఎందుకనంటే మొట్టమొదట అవార్దమును సృష్టించినప్పుడు ఈ జంతువులు ఇవన్నీ ఉన్నాయి వాటన్నిటికీ ఆదాం పేర్లు పెట్టి పేర్లు పెట్టిన తర్వాత ఏం జరిగింది అక్కడ అవన్నీ ఒక ఒక మిద ఒకడంలో ఒకటే చోటు ఉంది సింహం గాని తర్వాత తోడేలు గాని ఇవన్నీ లేడి గాని ఇంకా ఇవన్నీ జంతువులు ఉంటాయి మనం అడవిలో చాలా జంతువులు చంపుకొని తింటా ఉంటాయి ఈ రోజు కూడా ఎందుకన్నప్పుడు మొట్టమొదట అట్లా లేదు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞానో అతిక్రమించిందో మనిషిలో పాపము పాపం జీవితం మరణం కాబట్టి మరణం ప్రవేశించింది ఆ మరణాన్ని తిరిగి విడిపించడానికి దాని నుంచి బయట ఆ పాపం అట్లనే వస్తూ వస్తూ సర్వ సృష్టి మీద అది ఆ పాపము స్ప్రెడ్ అయిపోయింది చూడండి సర్వ సృష్టి మీద అది స్ప్రెడ్ అయినప్పుడు ఎందుకు దానివల్ల ఏం జరిగిందన్నప్పుడు మొట్టమొదట అవ్వా ఆదాం మధ్య సమాధానం పోయింది ఈమెలే చేసింది ఈమెలే తింది ఈమె నాకు ఇచ్చిందని అక్కడ భార్య భర్తలు సమాధానం పోయింది చూడండి ఒక చిన్న అవి అవిధేత ఎంత ఎంత సర్వ సృష్టిమైన ఆ పాపము అది స్ప్రెడ్ అయిపోయింది మొత్తం ఆ తర్వాత అవ్వ చెప్పింది నేను సర్పం నేను చూడండి కాబట్టి భార్య ఆ టైంలో ఆదాం ఎక్కడ పోయిందో తెలియదు మనకి కానీ ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో దుష్టుడు మనం జోర్నీకి ప్రయత్నిస్తా ఉంటాడు చాలా మంది ఒక బలం ఏంటి నాకు ఎవరితో సహవాసం లేదు ఎవరితో నాకు అవసరం లేదు దేవుడు నాకు దేవుడితో నేను సాహసం అది తప్పు అది బైబుల్ నియమం కానే కాదు దేవుడు ఒక జత ఒక సహవాసాన్ని ఎందుకు ఏర్పడుస్తాడంటే ఆ సహవాసం ఉన్నప్పుడు ఒంటరిగా వాడు వాళ్ళు వాడు మోసగిస్తారు దుష్టుడు వాళ్ళకి మొట్టమొదట అదైతే వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు ఎంతో సంతోషంగా ఉండి వాళ్ళు దేవుని స్వరం విన్నారా సాయంత్రం వారికి కానీ చివరికి ఏం జరిగింది అవిదేత వల్ల పాపంలో పడిపోయినారు తర్వాత దేవుడు మనం పిలిచినప్పుడు వాళ్ళు చాటుకి వెళ్లిపోవటం ఇవన్నీ మనం చూస్తాం వాక్యములు మనం చూస్తాం కానీ ఇక్కడ మనం ధ్యానించే ఒక అంశం ఏంటంటే ఈ సృష్టి మొత్తం మీద పాపము మొత్తము బంధించి పెట్టేసింది అన్నిట్లో సమాధానం పోయింది అన్నదమ్ముల మధ్య కయ్యని ఏబేళ్లు అక్కడ కూడా సమాధానం పోయింది ఒకరినొకరు చంపుకున్నారు ఏ బెల్ని కయూ చంపిండు ఎందుకు అంటే అట్లనే పాపం అనేది ఎంత ప్రమాదకరమైంది అనేది మనం అర్థం చేసుకుంటాం కానీ మనిషిని ఒకసారి ప్రవేశించినప్పుడు అది ఈ రోజు మనిషి తత్వం అనేది మనిషి పాపంలోనే జన్మిస్తున్నాడు పాపంలోనే పుడుతుంది కాబట్టి ఆ బాల్యం నుంచి చెడ్డతనం కాబట్టి అది ఈ రోజు కూడా ఉంది ఆ రోజు ప్రభు చూసిన తర్వాత తన సృష్టిని తాను విడిచిపెట్టలేడు కదా కాబట్టి ఆయనే ఈ లోకానికి వచ్చి మొట్టమొదట పాప క్షమాపణ కొరకు ఆయనే గొర్రె పిల్లలాగా ఈ లోకంకి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసింది ఆయన కుమారుని తండ్రి ఈ సృష్టి మొత్తం సృష్టించుడు తర్వాత ఆ లోన్ అంతా ఈ లోకంలో ఇచ్చేసి మనకి అంటే ఆయన అదృష్ట దేవునిగా తయారైంది అయిన కానీ సర్వ సృష్టిని మన కొరకు దేవుడు ఆ రీతిగా అనుగ్రహించాడు కానీ అక్కడ సృష్టి ఏం చేసింది పాపంలో బానిసత్వంలో పడిపోయింది అలాంటి బానిసత్వంలో పడిపోయిన సృష్టిని మళ్ళా తిరిగి తీసుకురావాలంటే ఏం చేయాలా దేవుడే దిగి రావాలి ఇక్కడి నుంచి మనం జాగ్రత్తను అర్థం చేసుకోవాలా మొట్టమొదట దేవుని కుమారుడు అంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావతిచ్చింది కన్య గర్భను పుట్టి మనుషుల పాపం ఆయన విముక్తి కలిగించింది దేవుని కుమారుడు అన్నప్పుడు కుమారుడు అనే పదము కుమారుడు అనే పదము రెండో మన జాగ్రత్తగా ధ్యానించినప్పుడు తండ్రి తన కుమారుడు పంపించింది ఈ లోకానికి ఆ ఒక పని కొడుకు ఆయన ఈ లోకంలోకి వచ్చి సర్వ మానవాళి పాపాల కోసము ఆయన శిలువు మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి మనకందరికి పాప క్షమాపణ విమోచన ఆయన కలిగించింది తర్వాత పుట్టే వాళ్ళకి పుట్టుపోయే వాళ్ళకి సమస్త మానవాళ్ళకి ఆయన నమ్ముకుంటే ఆయనంది విశ్వాసం వారందరూ నశింపక నిత్య జీవంలోకి వస్తారు అనేది దేవుడు ఒక వాగ్దానమిచ్చి సర్వ సృష్టి కొరకు ఆయన తన తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన బలిగా అర్పించబడినాడు కాబట్టి మనకు ఇమోషన్ వచ్చింది కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళ ఏసుక్రీస్తు ప్రభుత్వ అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా నీతి మంత్రులు తీర్చబడ్డరు ఆయన పిల్లలకి అధికారమైన దేవుని కుమారులుగా మనము ఎప్పుడైతే మన విశ్వాసం పెట్టినమో ప్రభులో నమ్మినమో అప్పుడే మన దేవుని కుమారులం కానీ ఏసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన తండ్రి తన కుమారుని పంపించి ఈ లోకంలో సమస్తం పాపము ప్రాయచితం చేసి తెల్లు తన ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకు అవి ఆయన అర్పించబడింది అయితే ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఏం చేసిండు ఇది మనం అర్థం చేసుకోవాలా ఇక్కడి నుంచే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని కుమారుడు ఏం చేసిండు అటు మన అది మనకు అర్థమైనప్పుడే దేవుని కుమారుడు ఏం చేయాలా అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఏస్తు ప్రభు దేవుని కుమారుడు ఆయన దేవుడే కాని కుమారుడిగా ఈ లోకానికి వచ్చింది తండ్రి కుమారు పరశుధాత్మ అనేది ఒకటే మనకు తెలుసు ముగ్గురు ఏకీభవించుంటారు కాబట్టి ఒకటే అత్వం ఒక్కటే కానీ ఆయన ప్రణాళికలు వేరే పాత నిబంధన కాలంలో తండ్రిలాగా ఉన్నాడు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు తండ్రిలాగా ఉండి నడిపించాడు కాబట్టి తండ్రి అంటున్నాము వృత్త నిబంధనలో కుమారుడుగా మనకు అనుగ్రహించబడ్డ కాబట్టి కుమారుడు అంటున్నాము ఈ చివరి దినాలంతే దినాల తర్వాత పరిశుద్ధాత్ముడిగా ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో ఉండి మనకి ఇవన్నీ బయటపరస్కరణ కూడా ఆయన ఆత్మరూపిగానే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆత్మరూపిగా ఉన్నాడు కాని మధ్యలో ఏం చేయలేదంటే ఆయన ఈ లోకంలో దిగి రావాలి మనుషుల పాపక్షమాపణ కలగాలంటే ఆయన రక్తము ద్వారానే పాపం మనుషులకు విముక్తి కాబట్టి ఆయన రక్తము ప్రతి పాపమును కలిగి పవిత్ర కాబట్టి ఆయన రక్తంలో మన పాపములు కలగబడ్డాయి కాబట్టి ఆయన రక్తం ద్వారానే మనుషుల పాపక్షమాపణ విమోచన ఆయన నామంలోనే రక్షణ అనేది అవన్నీ చెప్పటానికి ఆయన ఈ లోకానికి వచ్చింది వచ్చి కన్యమర్గ మర్యలో జన్మించి ఆయన ఈ లోకంలో వచ్చిన ప్రతి ఆ ఒక్కరికి రక్షణ సువార్త ప్రకటించిన అందుకే మనం మొట్టమొదట మనం చూసినప్పుడు ఆ ఒకసారి చూడండి లోకాసు వార్త ఆయన పుట్టుక ఏ రీతిగా ఆరంభమైందనేది మనం చూస్తాం మొదటి అధ్యాయము లోకాసు వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము డెబ్బై ఏడులో వచ్చిన చూడండి ఇక్కడ యేసు ప్రభు యన్ భక్తుల గురించి అది అది బయలుపరచబడతా ఉంటుంది తర్వాత మన ప్రభు ఒక గురించి కూడా అక్కడ రాయబడతా కాబట్టి దేవుడు ఈ లోకంలో పుట్టిండు అన్నప్పుడు మనుషుల పాపాలందరి ఈ సృష్టిని విమోచించడానికి తన సృష్టిని విమోచించడానికి ఆయన కుమారుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆ రీతిగానే దేవుని దేవుడు ఈశ్వర ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పుట్టిన తర్వాత ఎన్నో ఒక వాక్యాలు ఎన్నో ఒక పర్లోక రాజ్య సంబంధించిన బోధ ఆయన బోధించాడు మనుషులు ఎట్లా పాపక్షమాపణ కలుగుతుంది అనేది పరలోకరాజు సంబంధించిన బోధ ఆయన పాప ఆయన రక్తం కాల్చమే కాదు విముక్తి పొందటమే కాదు లక్ష్యం కాదు కానీ దేవుని రాజ్యం గురించి మనం ప్రకటించండి మనుషులు పాపాలు ఒప్పుకోవాలా పాప క్షమాపణ పొందుకోవాలా అనేది కూడా పరలోక రాజ్యం సమీపించిందని ఆయన ప్రకటించుకుంటూ వెళ్లి ప్రకటిస్తూనే ఎంతో మంది దయ్యాలు పట్టిన వాళ్ళు రోగాలతోన్న వాళ్ళందరినీ ఆయన బాగు చేసింది ప్రతి ఒక్కరు ఆయన ఆయన స్వస్థత పొందిం అంటే ఆయన ఆ రీతిగా దేవుడు ఈ లోకంలోకి వచ్చి అనేకులకి విడుదల కల్పించింది దేవుడిని బంధింపబడిన ఆక్మలకు కూడా ఆయన విడుదల ఈ సృష్టి మొత్తం కూడా ఆయన కొరకు ఎదురు చూస్తుంది మెస్ అయ్య వస్తాడు మాకు విమోచన కలిగిస్తాడు అని ఎదురు చూసిన ఇస్రాల్ ప్రజలు ఆయన పుట్టే టైం కు మర్చిపోయినారు ఎంతో మంది అన్యజనులు సమస్త అన్యజనులు అందరూ కూడా ఆయన వస్తున్నప్పుడు ఆయన కొరకు ఎదురు చూసేవారు ఆయన ఆ రీతిగా కార్యం చేసుకుంటూ వెళ్లేవాడు కాబట్టి ఎందుకు బాలిసత్వం నుంచి ఎందుకు సృష్టి ఆ ప్రత్యక్ష ఎదురు చూస్తుందంటే ప్రత్యక్షత అంటే ఏంటంటే బాణీసత్వం నుంచి మనుషులు ఎట్లా బయటకు రావాలని అంటే ప్రత్యక్షం కావాలి ఆయన ఒక మార్గం చూపించాల అందుకు ఏసు ఈ లోకానికి రావాల్సి వచ్చింది కుమారుడుగా వచ్చి సమస్త మానవాళి దాసం నుండి చూడండి వాటన్నిటి నుంచి ఆయన విడుదల కల్పించింది పాపం ఒక బాణిసత్వం నుంచి ఆయన విడుదల కల్పించింది ఆయన శిలువు మీద మరణించిన తర్వాత ఆయన రక్తం తీసుకొని భూమి యొక్క కింది కింది భాగం తెలిపే పాతాలంలో కెలిపోయాడు ఆయన నేడు ఈ ఉదయం నేను ఆయన రక్తం ద్వారా ఆయన విశ్వాసం ఉంచే వాళ్ళందరూ రక్షణ అని ఆయన కింది భాగాన్ని కెలిపోయేట్టు మనం ఎపిసి రాసిన పత్రికలు చూస్తా నాలుగో ఉదయం లో కాబట్టి ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తాన్ని కాచేయండి పుట్టే కోసం పుట్టబోయే కోసం అందరి కోసం రక్తం కార్చి ఆ అక్క ఆయన మరణం ద్వారా గొప్ప త్యాగం చేసి ఆయన ఈ సృష్టి మొత్తాన్ని విమోచించి మనుషులు పాపంలో నుంచి ఎంత ఘోర పాప సరే వాళ్ళకి విడుదల కల్పించే శక్తి దేవుడు ఆయన రక్తం ద్వారా విమోచించింది కాబట్టి మన ఆత్మీయ ప్రతి ఒక్కరూ ఈ సృష్టి ఆతలతో ఎదురు చూస్తున్నాడు ఆయన కొరకు ఎదురు చూసింది ఆయన కొరకు కాబట్టి మనుషులు అనుకుంటాడు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నానుగా చాలా మంది వాళ్ళ ఆత్మలో అక్కడ బంధింపబడ్డాయి ఆ బంధింపబడ్డ ఆత్మలకు విడుదల కల్పించాలా అంటే ఏసు దిగిరవాలి ఈ లోకంలోకి అందుకు ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు చూడండి ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో కానీ సంవత్సరం పరిచర్ ఎన్నో అద్భుతాలు చేసిండు ఎంతో మందికి సువార్త ప్రకటించేడు శిష్యులు తయారు చేసిండు తర్వాత పరలోక రాజ్యం ఎట్లా ఉండబోతుంది ఏ రీతిగా ఆయన రాజ్యాన్ని స్థాపించాలా ఇవన్నీ మనము నాలుగు సువార్తలు మనం చూస్తాం అవన్నీ సమస్తం చేసి మనకు అనుగ్రహించి ఆయన వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల ఎప్పుడైతే ఈ వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేసుకున్న అంటే ఏసు ప్రభు మనకి ఏం జ్ఞాపకం చేసిన అంటే ఆయన బాలిసత్వాల నుంచి ఏ ఏ సంబంధం అయితే దేవునితో వాళ్ళు తెరదింపులైపోయిందో ఎప్పుడైతే దేవుడి నుంచి వాళ్ళు వేరైపోయిందో ఆ పాపం వల్ల మనిషి ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయిందో అప్పటి నుంచి ఆ మల్ల తండ్రితో సమాధానం పరచాలని ఏసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆ తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి ఆయన మరణం ద్వారా దేవుడితో సమాధానం పరిచింది మనందరినీ ఈరోజు మనుషులు అలాంటి బానిసత్వంలో ఉన్నారు అవన్నీ సమస్తమైన చేసి వెళ్ళిపోయాడు ఏ రీతిలో మనం ఒక వాక్యం చూస్తే మనకు జాగ్రత్త అర్థం చేసుకోవచ్చు చూడండి ఆయన ఏం చేసింది లోకంలో ఆయన ప్రతిష్టత ఏం చేసింది ఆయన పుట్టుక ఆయన ప్రత్యక్షత మనకి ఏం కలిగించింది మనకి ఏం నేర్పిస్తుంది ఈ రోజు మనము దేవుని కుమారులని చెప్పుకుంటున్నాం మనమంతా దేవుని కుమారులు దేవుని కుమార్తెలమే కాని ఆయన ప్రత్యక్షత వలన ఏం జరిగింది ఆయన పుట్టుక నుంచి మరణించేంత వరకు ఎలాంటి ప్రత్యక్షత ఎలాంటి ఏం చేసింది ఆయన కుమారుడు ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని ఎట్లా నెరవేర్చుడు ఈ రోజు దేవుని కుమారులు ఈ లోకంలో సృష్టిని అంతా విడుదల చేయాలంటే ఏం చేయాలా అనేది ఈరోజు మనం అర్థం చేసుకున్న విష అర్థం చేసుకోవాల చూడండి ఎందుకు ఎందుకు ఆ రీతిగా ప్రభు మనకి అది జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ఆయన త్యాగము సంపూర్ణంగా ఆయన తండ్రికి సమర్పించుకున్నాడు ఆయన మహావేదనతో కన్నీళ్ళుతోని ఆ గీసమైన తోటలో ఆయన ప్రార్థించింది ఎంతగా ప్రార్థించింది అంటే ఆయన మరణమగినంతగా అంతగా మన కొరకు తన తన ప్రాణాన్ని దారపర్చింది దేవుని కుమారులు అట్లా ఉండగలరా ఆయన దేవుడే కానీ క్రీస్తు మనకు మాదిరి కదా కాబట్టి ఏస్తు ప్రభు కొరకు ఈ సృష్టి ఎట్లా ఎదురుచూసిందో బానిసత్వం నుంచి బయటకి ఆయన విమోచించిండు విమోచించి ఆ విజయాన్ని మనకు అనుగ్రహించి ఆయన పరలోకం వెళ్ళిండు తర్వాత ఇప్పుడు మనం మనకు చేయాల్సిన పని ఆయన చెప్పేసి ఇప్పుడు మీరు వెళ్ళి సమస్త జన్మ శిష్యులు చేయండి అనేకులకి సువార్త ప్రకటించండి సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కాబట్టి అందుకే మనం చూస్తాం తిమోత్తి రాష్ట్ర పత్రిక రెండవ పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆయన ప్రత్యక్షత ఏం కలిగించింది అనేది ఇక్కడ నుంచి మనం వాక్యం అర్థం చేసుకోవాలి రెండో తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం రెండో తిమోతి మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చంలో మనం చూస్తే జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఇక్కడి నుంచి మనము ఏ రీతి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి మనమంతా ఆయన కుమారులమే దేవుని కుమారులమే మనమంతా మనమంతా రక్షణ పొందిన వాళ్ళమే కానీ దేవుని కుమారులు ఎట్లా ఉంటారు దేవుని కుమారులు చెప్పుకుంటున్న క్రైస్తవ జీవితం ఎట్లా ఉండాలా అనేది ప్రభు మనకే వ్యాపకం చేస్తారు చూడాలి తొమ్మిదవచంలో రెండో తిమ్మోది రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చం మన మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పముల బట్టి అనాది కాలంలోనే క్రీస్తు చేస్తున్నందు మనకు అనుగ్రహించబడినది క్రీస్తు చేస్తున్నందు మన రక్షకుడైన దేవుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనలను పిలిచాను దేవుని కుమారులు అంటే మన క్రియల బట్టి కాదు మన మన గొప్పతనం గురించి కాదు కానీ ఆయన స్వకీయ సంకల్పం దేవుని యొక్క సంకల్పం అనాది కాలంలో దేవుని సంకల్పం ఏందనేది మనం అర్థం చేసుకోవాలా కానీ పత్తి దశలో మనము దేవుడు మనకి ఎలాంటి సంకల్పంలో ఆయన ప్రణాళికలో దేవుడికి ఎలాంటి పాత్ర ఇచ్చిండు ఏరీతిగా నిన్ను నడిపిస్తాను ఎలాంటి పరిచయల కొరకు దేవుడిని నేర్పరచుకు అనేది తెలుసుకోకపోతే మనం గాలి ప్రయాసం అన్నట్టు కాబట్టి ఎలాంటి పిలుపు దేవుడానికి ఇచ్చింది నిర్ధారణ రావాలా ఒకవేళ దేవుడిని దర్శన రీతిగా నేను చూపించిండ కళల రూపంగా దేవుడిని చూసినవా లేకుంటే ఏ రీతికి చూసిన అది నిర్ధారణ రావాలా ఆ నిర్ధారణ వచ్చినప్పుడే ఆయన సంకల్పంలో మనం ఎక్కడుండమనేది అది మనకు అర్థమైతూ ఉంటుంది దేవుని కుమారులు కాబట్టి ఆయన మన క్రియలను బట్టి కాదు కాని ఆయన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలో ఏసుక్రీస్తు ప్రభులు మనల్ని ఏర్పరచుకొని పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచి ఎలాంటి పిలుపు అంటే పరిశుద్ధమైన పిలుపు అంటే దేవుని కుమారులు ఎట్లా ఉండాలా అనేది మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ ఆ చూడండి పదో వచ్చిండు ఆ ఆ క్రీస్తు వేసు మరణమును నిరర్ధకం చేసి ఆ జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు చూడండి ఆయన ఏం చేసిండు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను అంటే మరణాన్నించి మనుషులకు విడుదల కల్పించిండు తర్వాత జీవం అంటే ఆ మరణం నుంచి జీవంలోకి జీవించే వాళ్ళు యుగయుగములు యుగములు అక్షయత అంటే యుగ జీవించే వాళ్ళు అంటే అమరత్వం కలిగిన వాళ్ళు మన తండ్రి అమరత్వం కలిగిన వాళ్ళు కాబట్టి అలాగే ఆయన ఆయన జీవం పొందుకున్న మనం కూడా అమరత్వం కలిగిన వాళ్ళమే అంటే మనకు మరణం లేదు అనేది ఇక్కడ వాక్యము జ్ఞాపకం చేస్తుందంట ఎట్లా అడినప్పుడు సువార్త వెలుగులోకి తీసుకొచ్చాను తీసుకొని అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోగా సువార్త అనేది ఎంత ప్రాముఖ్యమైంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా సువార్త ద్వారానే అది బయలుపరచబడ యేసు ప్రభు చేసింది అదే ఆయన త్యాగము ఆయన లోకలకు వచ్చింది సువార్త ప్రకటించింది ఆయన అనేకుల్ని పర్బి చేసిండు అనేకులకు పలోక రాజారి చెప్పిండు మారు మనసుకు చెప్పిండు తర్వాత వాక్తీసంలో నడిపించిన అనేకుల్ని చివరికి సమస్తమైన రోగాల నుంచి మనసులు విడుదల కల్పించింది సువార్త చేస్తూ కాబట్టి ఇది చాలా కష్టతరమైంది చాలా బహు దుఃఖకరమైంది ఏంటంటే ఈ రోజు క్రైస్తవ జీవితం ఎట్లుందన్నప్పుడు చూడండి బైబుల్ ప్రిన్సిపల్ ఏ రీతిగా ఉందో బైబుల్ ఏ రీతి చెప్తుందో అదే రీతి మనం ఫాలో కావాలి ఏ రీతి కంటే మొట్టమొదట నువ్వు మార్మల్స్ పొందాలా తర్వాత రక్షణ పొందాలి బాక్తిస్మను తీసుకోవాలి పర్షుదాత్మ అభిషేకం పొందాలి తర్వాత దేవులు పరిచయం పోవాలి ఇది బైబుల్ పెట్టిన నియమం ఎవరైనా కాదని కదరా ఈ రీతిగా ఆయన అభిషేకముతో నడిపింపబడితే గాని ఈ లోకంలో ఉన్న బాణిసత్వం నుంచి ఈ సృష్టిని విడిపించలేదు ఏసు ప్రభు ఆయన ఆయనే దేవుడు ఆయనే అభిషక్తుడు అభిషేకిచ్చేవాడు ఆయననే అభిషేకం పొందుకున్నాడు వర్షుదాఫ వచ్చింది దాని మీద తర్వాత ఆయన ఆత్మతోనూ బలముతోనూ చేసి పరిచయలకు వెళ్ళినట్టు చూస్తామని లోకాసు వార్త నాలుగో దేవుడు అప్పుడు సమాజం అందులోకి పోయి వాక్యం ప్రకటిస్తుంటే దేవుని ఆత్మ నా మీద ఉంది బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించానని ఆ లేఖనము ఆయనకు ఆయన చదివినట్టు నేడు ఈ మీ వినికిలో ఈ లేఖనం నెరవేరింది అని ఆయన చెప్పిండ శాస్త్రంలో పనిచేళ్ళ మధ్యలు కాబట్టి ఈ సృష్టికి విమోచన నువ్వు అంటే దేవుని అభిషేకం నీకు ఎంతో అవసరం బైబిల్ విధానం అంతే కూడా దాన్ని కాదనిలేదు ఎందుకంటే ఆయన విమోచించిందంటే అంత ఈజీ కాదు మనుషుల సమస్త పాపాన్ని ఆ శివు మీద భరించిందంటే అంత ఈజీ కాదు ఆయన ఆయన ఆయన వెళ్లిన మార్గం ఎలాంటిది ఆయన ఏ రీతికి వెళ్ళిండు ఆయన బాలుడు ఎట్లా ఉన్నాడు తర్వాత పెద్దవాళ్ళప్పుడు బా తీసుమని కలిసి ఆయన జీవితం ఎట్లాంటిది ఎట్లా ఆయన ట్రావెల్ అయిండు ఎట్లా ఆయన ఆయన సేవ పరిచర్ ఆరంభమైంది ఈ రోజు ఈ సర్వ సృష్టికి ఆయన విమోచనం కలిగించినప్పుడు ఈ రోజు దేవుని కుమారుల ప్రత్యక్షతరకు ఈ సృష్టి ఎదురు చూస్తుందంటే ఆ ప్రత్యక్షత మనలో కనిపిస్తుందా ఈ ప్రత్యక్షత ఈరోజు క్రైస్తవ జీవితంలో కనిపించకపోవటం వల్ల ఏం జరుగుతుందన్నప్పుడు అందుకు అనేకులు క్రీస్తుని ఎరగలేని స్థితులున్నారు క్రీస్తుని గురించి అనేకులు సంపూర్ణంగా ప్రకటించలేని స్థితులున్నారు అన్ని జీవుల దగ్గరకు వెళ్లి సువార్త ప్రకటించాలంటే భయపడతాం ఈ సువార్త మనిషికి మరణం నుంచి బయట అని వాక్యం చెప్తుంది ఇక్కడ ఆయన మరణము మరణము నిరకం చేసి జీవముల అక్షయత సువార్త వల్ల వెలుగులోకి తీసుకొచ్చినంటే ఈ సువార్త ద్వారానే ఇవన్నీ చెప్పగలం మనం దేవుని కుమారులు ప్రత్యక్షత ఎట్లా అది మనకి కావాలా అనేది మనం అర్థం చేసుకోవాలా ఈ రోజు ఆ ప్రత్యక్షత కొరకు ఈ రోజు ఏ రీతిగా ఉంది మనకి అర్థం చేసుకోవాలి మనం చూడండి అసలు దేవుని కుమారులు ఎవరు యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్నప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జన సమూహములన్నీ ఆయన కొరకు ఎదురు చూసే ఎదురు చూస్తావులే ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయినా ఎందుకంటే ఎంతో రోగాలతో ఉన్న వాళ్ళు ఆయన బోధ వినటానికి ఆయన ఆయన చూడటానికి వచ్చే వాళ్ళకి కొంతమంది అయితే ఆయన వాక్యాన్ని ఇవ్వే వాళ్ళకి కొంతమంది అయితే రోగాల నుంచి విడుదల పొందాల సమస్య నుంచి విడుదల పొందాలని కొంతమంది అయితే ఆయన మా ఇంటికి ఆహ్వానించాలని కొంతమంది ప్రతి ఒక్కరూ ఆయన కొరకు ఎదురు చూస్తున్నారంట ఇప్పుడు మమ్మల్ని అర్థం చేసుకోవాలా ఆత్మీయ దశ అర్థం చేసుకోవాలా ఒక సేవకుడు ఆ రీతిగా పరిచయం చేసుకుంటూ పోతా ఉంటే క్రీస్తుకు మాదిరిగా అనేకులు ఆ సేవకుల గురించి ఎదురు చూస్తారు ఎదురు చూస్తే ఆ దినాల్లో మనం ఉన్నామా ఎందుకు ఆయన కొరకు అంత ఎదురు చూసింది ఊర్లు ఊర్లో ఎందుకు కదిలిచ్చింది గ్రామాల గ్రామాలు ఎందుకు కదిలిచ్చింది ఏముంది ఆయనలో ఆయన దేవుని ప్రత్యక్షత కనిపించింది ఈరోజు రైస్తవ జీవితంలో అలాంటి ప్రత్యక్షత మనకు కనిపించాలనేది ప్రభు మన కనుక జ్ఞాపకం చేస్తున్నాడు ఆదివారం చర్చికి పోయి సోమవారం నుంచి శనివారం దాకా మాములుగా చేసుకునేది కాదు చాలా మంది ఉన్నారు మేము ఫుల్ టైం సేవకులు బ్రదర్ మీరేదో హైదరాబాద్ నుంచి ఒక రెండు రోజులు పరిచయం చేసి తర్వాత మళ్ళీ మళ్ళీ కనిపించరు మీరు మన మీద ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళకంటే ఎక్కువ పరిచయం మనం చేస్తున్నాం మన ట్వంటీ ఫోర్ అవర్స్ హోల్ డే మన మినిస్ట్రీలో ఉంటాం ఏదో ఒక ప్రార్థన అంశాలు ఎక్కడెక్కడ ప్రార్థనలు ఇవన్నీ అవుతూనే ఉంటాయి కానీ ఈ రోజు అలాంటి ముసుగులు ఈ రోజు క్రైస్తవ జీవితం ఆ ముసుగుల నుంచి నువ్వు బయటకు తీసుకురావాలంటే నీలో ఒక ప్రత్యక్షత కనిపించాలి వాళ్ళ కళ్ళకి అది కనిపిస్తుందా మనలో అది కనిపించాలా అనేదే దేవుని యొక్క చిత్తమైంది చూడండి ఎందుకు ఆయన కొరకు ఎదురు చూస్తుందో ఆశతో తేరు చూస్తుంది మనుషులు పాపం అనే బానిసత్వంలోకి ఎందుకు ప్రస్తావించి ఎందుకు సృష్టి మూలుగుతుందంటే సృష్టి అంటే ఒట్టి కాదు జంతువులు రకరకాలమైన వాటన్నిటిని ఈ లోకంలో ఉన్న అన్నిటి మీద పాపము విస్తరించింది ఎప్పుడైతే అవాదమును పాపం చేసిందో ఎప్పుడైతే వాళ్ళు అవిజేత చూపించి ఆజ్ఞత క్రమించిందో వాళ్ళ వాళ్ళు వాళ్ళ చేతి కింద ఉన్న అధికారం కింద వాటి అన్నిటి మీద సృష్టి అన్నిటి మీద ఆ పాపము సంకల్పించింది అందుకు ఒక జంతువులు ఒక జంతువు సంపుకొని అంత ముందు లేవు అన్ని కలిసి ఒక చోట ఉన్నాయి ఏదైనా తోటలో కానీ ఈ రోజు ఎందుకు అవుతుంది అంటే అది ఏదేం తోటలా లేదు ఈ రోజు పైకి క్రోరముగాలు ఇప్పుడు తిరుగుతున్నాయి ఆ మృగాల్లో ఉన్న దురాక్ దూరి మనుషులు మోసగించి అనేకులు పాపములను నడిపిస్తా ఉన్నాయి ఆయన ఈ లోకంలోకి వచ్చి సమస్త మా మానవాళి కోసము ఒక గొప్ప కార్యం చేసి ఇక్క నుంచి మీరు ఇది మీరు చెయ్యండి అని చెప్పి అని ఈ లోకం వెళ్లిపోయినాయ ఇప్పుడు ఆత్మ రూపిక మనకి ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడి సంకల్పంలో ఉన్న మనము అలాంటి ప్రత్యక్షతలో మనకు కనిపించకపోతే ఈ లోకంలో ఎవరిని కూడా మనం విడిపించలేము ఈ సృష్టికి విడుదల కల్పించలేం ఆ ప్రత్యక్షత మన కనపడాలంటే ఏం చేయాల మనం తీస్తున్న హోలీ నడుచుకోవాలి ఏసు ప్రభు ఎట్లా ఉన్నాడు అక్కడ నడుచుకుంటే నా ప్రత్యతి నీకు కనిపిస్తుంది లేకుండా కనిపించదు అంత ముందు రోగాలు లేవు అంత ముందు ఎంత భయంకర మరణం లేదు మనిషికి ఎప్పుడైతే అవిదేయత వచ్చిందో మరణం వచ్చింది అది పాపం ఈ రోజు కూడా అది మనిషిని వెళ్తానే ఉంది చూడండి అది దాశంలోకి వెళ్ళిపోయింది ఒక్క అవిధేయత వల్ల ఒక్క అవిధేయత వల్ల ఈ లోకాన్ని మొత్తం పాపం విస్తరించింది తర్వాత శిష్యుని పాపం ను బంధించింది కాబట్టి మరణము నాశనం కేవలం ద్వేషం ఇవన్నీ కూడా ఇంకా శరీర శరీరానుసరమైన జీవితము పాపం ద్వారా ఇవన్నీ పరిపక్వం చేసి అది తాన్నవిస్తుంది రోజు ఎవరు ఆ పాపం నుంచి విడుదల కల్పించాలా అందుకే వాక్యం చూస్తాం దేవుని అపవాది క్రియలు లైఫర్కే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అని వాక్యం చూస్తాం మన యోహానాశన పత్రికలో మూడో అధ్యాయంలో అపవాదిక్రియ పాపము మనిషిక చెడు అలవాట్లు ఇవన్నీ కూడా ఆ క్రియలతోని మనుషుల్ని అవి చెరకొని పోతున్నప్పుడు దేవుని కుమారులు ఏం చేస్తున్నారు ఈ ప్రత్యక్షత మనకి ఎక్కడ దీనికి ఎంత ప్రయాసం ఉంది ఎంతో త్యాగం ఉంది ఏసు ప్రభు ఎంతగా కష్టపడింది ఆయన ఆయన దయ్యాలు రోగును స్వస్థపరిచినప్పుడు తర్వాత ఆయన వెంటనే వెళ్లిపోయి మళ్ళా ఏకాంతంగా పోయి ప్రార్థన చేసేవాడు వార్తలు మీరు చూస్తే అంటే గ్యాప్ దొరికినప్పుడల్లా వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఎందుకంటే అప్పటి వరకు ఆయన పొందుకునే అభిషేకం అయిపోయింది తర్వాత మళ్ళీ ఆయన పోయి మళ్ళీ ఒంటరిగా వెళ్లి ప్రార్థన చేసేవాడు సమయం గడిపేవాడు అందుకే యేసు అంటాడు ఆ రక్తస్రావం స్త్రీ ఆయన తాగినప్పుడు ప్రభావం నాకు బయలుదేళ్ళని అంటారు ఇంకొక చోట మనం చూస్తే ప్రభావం ఆయన నుంచి వెళ్లి అనేకులు స్వస్థపరిచేయడం అని వాక్యం ఈ దేవుని యొక్క ప్రభావము మళ్ళ నుంచి బయలుదేళ్లినప్పుడే కార్యాలు జరుగుతి సమస్త అన్ని జను రక్ష్యంలోకి ఈ ప్రత్యక్షత ప్రతి దినం మనకు కనిపించాలా వట్టి సేవలు ఉన్నప్పుడే కాదు ఎక్కడ మనం అడుగు దేవుని ప్రత్యక్షత మనకు కనిపించాలి ఆయన ప్రజెన్స్ మనలో కనిపించాలా ఆయన తేజస్సు ఆయన వెలుగు మనలో కనిపించాలా అప్పుడే గానీ ఈ సృష్టికి మన విడుదల కల్పించలేదు దేవుడు మనకు జ్ఞాపకం చేసేది మనం ఆ స్థితికి మనం ఆ లెవెల్ మనము ఆత్మీయస్థితిలో మనం ఎదుకకపోతే ఈ సృష్టికి విడుదల కల్పించలేదు ఆ వాక్యం అట్లానే ఉండిపోతుంది యేసు ఎట్లా విడుమ చేతిష్ట కనిపించినప్పుడే సమస్త అన్ని జనులు ప్రభుకి విధేయత చూపించగలరుల సంపత్తులు మనం చూస్తాం కురుతుల బలం చేతను క్రియల బలం చేతను పరిశుధాత్మ బలం చేతను వాక్యం చేతను అన్ని జన్లు అందరూ విదేలవుతున్నారు అంటారు రోమిల పత్రిక పదహారదం మనం చూస్తాం వాక్యం ఇవన్నీ ఈ రోజు ఈ ప్రత్యక్షత ఈ రోజు కనిపించలేదు సేవకులు అంటే ఎందుకు అంటే అందులో మనం కూడా ఉన్నాం అందులో మనం కూడా ఉన్నాం ఈ వాక్యము ఎంత ప్రభావితం ఈ వాక్యము చెప్పడానికి కూడా మనకు అర్హత లేదు కాని దేవుని వాక్యం బయలుపరచబడ్డప్పుడు నువ్వు సిద్ధపడి ఆ వాక్యం ఏం బోధిస్తుందో అది నేర్చుకొని మనము అనేకులకి తరివి చేయాలి అనేకులకి మనము అది జ్ఞాపకం చేయాలా రక్షింపబడ్డా మనము ఈ రోజు ఏం చేస్తున్నాం మీరు సర్వలోకాలకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే ఎక్కడ పోయి ప్రకటించి కనీసం మన సువార్త చెప్పలేని స్థితులు ఉన్నాం ఈ రోజు ఎన్ని ఎన్ని లోకాలు పోయినాం ఎక్కడికెళ్లి వెళ్ళిపోయి సువార్త చెప్పను ఎక్కడ క్రైస్తవులు సువార్త ప్రకటించకపోతే నాకు పౌలు ఈ రోజు ఎందుకు క్రైస్తవ జీవితం శ్రమలు పాలిందంటే సువార్త ప్రకటించలేని స్థితులు అవకాశం ఉండి కూడా ఒక్క గంట సేపు దేవుని సంగతి సమయం గడపలేని స్థితిలో నీ రోజు క్రైస్తవ జీవితం ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు ఎంతగానో బాధపడతావు దుఃఖంతో వేదన పడతావు దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు నీకు నీ జీవితాన్ని మన జీవితాన్ని మనం సక్క చేసుకోవాలా మనం ఇంకా ఆత్మీయ స్థితిలో మనం ఎదగాల అందుకే చూడండి నరహత్య వరకు వెళ్ళిపోయింది అది నరహత్యులు ఈ రోజు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే పాపము దాని దాని పరిమాణం కాబట్టి అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా సృష్టి ఎదురు చూస్తోందని సృష్టి ఎదురు చూస్తోంది ఈలో ఈరోజు ఎవరు మమ్మల్ని విడిపిస్తారని ఎవరు మమ్మల్ని బాగు చేస్తారని అది దాసంలోకి వెళ్ళిపోయింది అది పాపంలోకి వెళ్ళిపోయింది దాని నుంచి విడుదల కల్పించాలంటే దేవుని కుమారులు ప్రత్యక్షత ఈ సృష్టిలో కనిపించాలా ఆయన తేజస్సు ఆయన మహిమ మనలో కనిపించాలా అందుకే యశాగన్న అరవై అధ్యాయులు మనం చూసినప్పుడు లెమ్ నీకు వెలుగు వచ్చినది లెమ్మ తేజలీలము నీకు వెలుగు వచ్చినది లెమ్మ తేజలీలము యోవ మహిమ నీ మీద ఉదయించే వాక్యం చూస్తాం మనం అంటే దేవుని మహిమ మనలో కనిపించాలా అంటే ఏ రీతిగా మనము మన ప్రాధాన్యత జీవితం ఆరంభం కావాల మొన్న మినిస్ట్రీలో ఒక విషయం జరిగింది ఒక అమ్మాయికి పన్నెండు దయ్యాలు పట్టినాయి చూడండి అక్కడ ఉన్న పాస్టర్ ఉన్నాడు అక్కడ ఆయన పాస్టర్ మమ్మల్ని ఇచ్చిన అయినా సాయంత్రం శనివారం సాయంత్రం వల్ల చర్చకి తీసుకొచ్చాడు అన్న పన్నెండు దయ్యాలన్నీ అది భయంకరమైన చేతబడి మంత్రాలు చేసి అమ్మాయికి ఎవరు కానీ ఎంత ఎంత టైం పట్టిందో గొప్ప యుద్ధమే జరిగింది అక్కడ అది వెళ్ళకంటుంది అది అది అది వెళ్ళగొట్టిందాక విచ్చిపెట్టలేదు అందరూ ప్రార్థన చేసారు కొన్ని ఆత్మీయమైన విషయాలు అన్నదారు అక్కడ బయలుపరచబడింది అంటే వాటి మీద ఎట్లా అధికారం పొందుకోవాలా ఏ రీతిగా ఉండాలా అనేది అక్కడ అందరు ప్రార్థన ద్వారా దేవుడు అక్కడ కార్యం చేసి చూడండి అన్ని జనులు అక్కడ దేవుడు దయ్యాల నుంచి విడుదల పొందినారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఆరు మంది రక్షణ పొందిన ప్రభు ఆ చర్చికి వచ్చిన తెల్లారి పొద్దున చర్చికి వచ్చింది వారు ప్రభుని స్వీకరించిందా దేవుని ప్రత్యక్షత ఆ రీతిగా కనిపించాలంటే మేమేదో గొప్ప పని చేసామని చెప్తలేదు ఈ సృష్టి మొత్తము మన ఎదురు చూస్తున్నాను ఏ సుప్రభు ఏ రీతిగా ఆయన లోకానికి వచ్చినప్పుడు ఎంతమంది ఆయన కొరకు ఎదురు చూసినారు ఎంత మందిని బాగు చేసినారు రోగా ఈ రోజు కూడా రోగాలు లేవా ఈ రోజు ఎంతో మంది చనిపోయే వాళ్ళు లేరా రోగాలతో ఆత్మహత్యలతో ఎంత భయంకరమైన స్థితిలో ఉండాలి వాళ్ళందరికీ ఎవరు విడిగా కల్పించాలంటే దేవుని అభిషేకం పొందుకున్న మనము సైలెంట్ గా ఉంటే ఏ రీతిగా సేవ చేయమని సేవపరిచయం చేయమని ఎవరి చెప్పాల్సిన అవసరం లేదు కదా మనకి వాక్యం చెప్తుంది సువార్త ప్రకటిస్తే ప్రకటించకపోతే నాకు శ్రమ అని కాబట్టి దేవుని ఆత్మతో మనం నడిపింపబడాలా పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఎంతో అవసరం ఎందుకనంటే భయంకరమైన చీకటి కాలం చీకటి శక్తులు మనుషులు పట్టి పీడిస్తున్నాయి వాళ్ళకి విమోచించాలంటే ఆ ప్రత్యక్షత మనకు కనిపించాలా సువార్త ద్వారా వాళ్ళకి చెప్పాలా మనం ఏ రీతికి చెప్పాలా అప్పుడే వాళ్ళకి విడుదల చూడండి ఆ దయ్యాల నుంచి భయంకరమైన దయ్యాల నుంచి ఆ అమ్మాయి విడుదల పొందింది కార్యం చేసింది అక్కడ అంటే ఆ ఆత్మకు విడుదల వచ్చిందా లేదా దేవుని కుమారుల వల్ల ఆ సృష్టికి ఆ సృష్టి అంటే మనం అందరం విమోచన ఇచ్చిందా లేదా ఏసు ప్రభు సేనాదయం పట్టిన వాడు ఆయన విడిపించినప్పుడు ఆ సేనాదయం పట్టిన వాడు పోయి పది గ్రామాల్లో పోయి సువార్త చెప్పిండి యేసు బాగు చేసిండీ లేకపోయి అంటే పది పట్టణాల్లో వాడు పోయి ప్రకటించాడు అదే సమాజంలో ఉన్నవాడు ఈడే కదా అని చెప్పినప్పుడు వాడు పోయి సువార్త చెప్తే ఏసు గురించి చెప్తే ఆయన చేసిన కార్యము ఆ దే ఆ ఊర్లు మొత్తం ప్రభు ఊర్లు ఊర్లే కదిలిచి అందులోనే ఉన్న రక్త స్వామి వలస అక్కడే ఆ ఏరు ఆ ఊరుకు సంబంధించిన ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే అప్పుడు ఏసుకోవడం వెంబడించిన ఎవరో చెప్తే విని ఆమె ఏసుని గురించి వినిందంటే ఎవరో చెప్పుడాలా ఈ రోజు ఏసుని గురించి ఎవరు విన్నారు ఎవరు వినలేదు ఎవరు చెప్పాలా నువ్వు నేనే చెప్పాలా ఒక్క విషయం నాకు బాగా లేదు ఎప్పుడు నేను నాకు అర్థమవుతా ఉంటుంది జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే ఏబీపీ ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే బయటకు వెళ్లి పరిచర్లు ఆరంభిస్తారో వాళ్ళ పరిచయ విశేషమైన అద్భుతాలు జరుగుతాయి ఎంతమంది రక్షణలోకి కొన్ని కార్యాలు జరుగుతాయి ఎందుకంటే అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి ఏం లాభం గిఫ్ట్స్ ఉండి మూలమ పడేసింది వాటి వల్ల ఏ ఉపయోగం లేదు వాడుకోవాలి కదా ఏసుప్రావు అంటాడు ఈ దొడ్డువి కానీ గొర్రెలు ఇంకో వేరే గొర్రెలోని అంటాడు ఏసుప్రవ్ ఇంకా వేరే గొర్రెలు ఉన్నాయి కానీ క్రైస్తవ చైతే రోజు ఏంటంటే అక్కడే ఉండిపోతుంది అక్కడే వర్షం చేసుకోవాలి అక్కడే ఆరాధన చేసుకోవాలి అక్కడే ఉండిపోవాలి కానీ వేరే ఒక మందు ఉంది కదా వేరే గొర్రెలోనే కదా మరి ఆ గొర్రెలు ఎవరు తీసుకురావాలా ఈ దొడ్డులో ఎప్పుడు తీసుకొని రావాలా నాకు బయట ఒక మంది ఉంది లోపల ఒక మంది ఉంది అన్నాడు ఎంతసేపు లోపల మందు గురించి ప్రయాసపడుతుండే కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళి బయట పరిస్థితి లెటర్ ఇవ్వండి గమనించింద్రా లేదు ఈ రోజు అట్లా ఉందన్నట్టు అనే రోజు వార్త చెప్పమంటే భయపడతారు పడతారు బ్రదర్ వాళ్ళు వాళ్ళకి మనకి ఇంకా టైం రాలేదు బ్రదర్ అని చెప్తారు కొంతమంది ఇంకెప్పుడు వస్తారు టైం టైం అంతా అయిపోతుంది మనం అనుకుంటాం మన టైం చాలా వందకుంటా కానీ వాడు విజృంభించి పనిచేస్తారు వాడికి అర్థమైపోయింది దుష్టుడికి సమయం కొద్దిగా ఉంది దేవుడిని ఖచ్చితంగా శాశ్వతంగా నరకంలో పడేస్తాడు అని చెప్పి వాడు భయంతో ఎంత మంది అంత మంది నేను నరకాన్ని తీసుకో వాడు ఎంత వేగంగా పనిచేస్తారు కానీ మనకు సమయం లేదు మనకు టైం లేదు నువ్వు దేవుని కుమారుడు ఏం లాభ ఏం లాభని చెప్పని ఈ వాక్యం మనం మనలో ఈ ప్రత్యక్షత వరకు ఈ సృష్టి ఎదురు చూస్తా అంటే ప్రత్యక్షత చెప్పండి అంటే మన నుంచిగా మాట్లాడతలేదు అంటే దేవుడు కుమారు గురించి మాట్లాడుతుంది నువ్వు కావచ్చు నేను కూడా కావచ్చు ఒకరి గురించి ఒక వ్యక్తి గురించి చెప్పబడే వాక్యం కాదు ఇది దేవుని కుమారున్నప్పుడు మనమే కాదు ఏబిఎం గ్రూపే కాదు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు దేవుని కుమారులు రక్షింపబడ్డ వాళ్ళంతా దేవుని కుమారులే చాలా మంది మా గురించే చెప్తారు కానీ ఈ వాక్యం మీ గురించి కాదు ఈ వాక్యాలు ప్రపంచమంతా వెళ్తున్నాయి ప్రతి ఒక్కరు స్పందించి వాళ్ళు తరబి పొంది విని వాళ్ళంతగా బలపడి సేవ తెలుగుతున్నారు కాని విన్న మనం కూడా అక్కడే ఉండిపోతున్నాం ఒక గ్రూపు లాగా తయారయ్యి కొన్ని ప్రాంతాలు ఐడెంటిఫై చేసి పోయి సువార్త ప్రకటించవచ్చు కనీస నెలకు ఒకసారి అయినా సెకండ్ సాటర్డే సండే రోజు రెండు రోజులు పెట్టుకొని ఆ రోజు నెలకు ఒకసారి పోయి ఉద్యోగాలు చేసేవారు కానీ ఎవరైనా ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఈ వేరే చోట పర్చేజ్ చేయొచ్చు అలాంటి కొన్ని ప్రాంతాల్లో పార్సల్స్ ద్వారా పర్చేజ్ చేసుకుని వాళ్ళ ద్వారా పోయి సువార్త ప్రకటించవచ్చు ఒక టీం లాగా తయారై కాబట్టి కొంత డబ్బుతో కూడింది కొంచెం ప్రయాసము టైం పెట్టాలా కొంత త్యాగం చేసుకోవాలా సమయాన్ని త్యాగం చేసుకోవాలా డబ్బును త్యాగం చేసుకోవాలా అన్ని త్యాగం చేసుకోవాలి అన్ని కోరికలు కూడా త్యాగం చేసుకోవాలా ఆయన త్యాగం చేసుకోండి కాబట్టి మనకు రక్షణ ఇచ్చింది సమస్తాన్ని మన కొరకు తన తన ప్రాణాన్ని దారభోషి చేసిన ప్రభు మన కొరకు ఆయన నుంచి మనం ఎన్నో మేలు పొందుకున్నాం అన్ని పొందుకున్నాం గానీ ఏ రోజైనా ఆయనకి ఆయన ఆయనకి ఎవరైనా ఇవ్వగలుగుతున్నాం మనం ఏమి ఏమి ఇవ్వగలం చెప్పండి మనకు ఆయనకి ఏమిచ్చి కూడా ఆయన రుణం తీర్చుకోలేదు ఆయన అడిగేది ఒక్కటే నశించిపోతున్న ఆత్మల కొరకు రక్షించండి మనుషుల కుమారుడు అందుకే వచ్చిండు క్రయదలంగా విమోచన క్రయదలంగా తనం ప్రారంభిస్తూకి వచ్చిండు ఆయన పరిచర్ చేయడానికి వచ్చిండు ఆయన పరిచర్ మనం పరిచర్లు చేసే వాళ్ళగా ఉండాలి అనే ఆత్మలను విమోచన కలిగించే వాళ్ళగా ఉండాలా ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం అని రాకర దినాలు ఉన్నప్పుడు ఏ రీతిగా మనము ఆయన కొరకు జీవించాలా ఇలాంటి చూడండి ఆయన ఆయన రక్షణ ఆయన మరణాన్ని రద్దు చేయగలడు రచించిన ఆత్మలకు జీవం అక్షత అటన్నిటిని ఆయన సువార్త ద్వారా బయట తీసుకొచ్చు ఆ సువార్తనే అప్పూస్తులను స్వీకరించి ఇప్పుడు మీరు వెళ్ళండి అప్పుడు ఆయన తరబి చేసిన శిష్యులు పైన మంది శిష్యులు తరబిచ్చిండు తరబి చేసి మీరు ఎరుస నుంచి వెళ్లొద్దు నా రాజ్యాన్ని మీరు సాధించబోతున్నారు ఒక గొప్ప సంగ్రామం మీరు చేయబోతున్నారు కాబట్టి మీరు వెళ్లి తండ్రిని గుచ్చిన వాగ్దానం పరిశుధాత్మ కొరకు మీరు కనిపెట్టండి వాళ్ళు చెప్పినప్పుడు దేవుని చెప్పిన మాట విధేత జపించారు ఈరోజు సేవకులు విధేత ఉండదు అక్కడ జరిగిన ఇన్స్టెంట్ లో చాలా మంది భయం ఆ దయ్యం భయంకరంగా మాట్లాడుతుంది నేను పోను పోను పోరు అని చెప్పి పెద్ద కట్ట ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు దురాత్మతి తప్పకుండా సేవకులకు ఏమనిపించింది ఆల్రెడీ పాస్టర్ ఆల్రెడీ ఇంటికెళ్ళిపోయి తలుపు ఇంటికి పోయా పాస్టర్ ఎవరైతే మమ్మల్ని పిలిచిన వాళ్ళు చివరి టైంకి వచ్చిండే చూడండి అలాంటి వాళ్ళు నీ దగ్గరకు వస్తే ఆ దయ్యాన్ని వెళ్ళబట్టలేకపోతే వెళ్ళకపోతే వాళ్ళ రక్షణ పొందే వాళ్ళ ఒకవేళ అలాంటి పచ్చి లెక్కలను ఒంటరిగా సేవకులు దేవుల ప్రాంతానికి వెళ్తారు దయ్యాలు బట్టారు అప్పుడు నీ పరిస్థితి ఏముంటుంది ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ సేవకు జీవితం ఆరంభమైంది తెలుసా ఏసు ప్రభు ఎట్లా పరిచర్ చేసినా అట్లా చేయాల ఆ రీతికి చేస్తే గానీ ఈ సృష్టికి విడుదల రాదు ఆయన ఆ రీతికి తన జీవితాన్ని త్యాగం చేసింది మన కొరకు పాదాలు కడిగి అన్ని చూపించాడు సమస్తం అని చూపించాడు కన్నీలతో మహావేదంతోనే కన్నీలితోనే అధ్యస్తమైన తోటలో ఆయన వేదంతో ప్రార్థన చేశాడు సమస్త మానవాళి పాపం కూడా అని ఎంతగా శ్రమ అనిపించింది చెప్పను ఒక సృష్టి ఒక ఆత్మ విమోచన కలిగించాలంటే అంత ఈజీనా అని ఎంతగా ఆయన త్యాగం చేసుకుని ఆ రీతి చేస్తేనే ఆత్మ రక్షణకు వస్తాయి ఒక ఆత్మ రక్షణ పొందాలంటే వాక్యం చెప్పి ఈజీ కాదు వాక్యం చెప్పేవాళ్ళు పదేమో పదివేల మంది ఉండొచ్చు తండ్రులు అనేక లేరు అంటాడు పౌరుడు ఉపదేశకులు పదివేల మంది ఉన్నా కానీ తండ్రులు అనేకులు లేరు ఎందుకు జ్ఞాపం చేసినది వాక్యం చెప్పపోయే చాలా మంది ఎన్నో ప్రాంతాల్లో కానీ తండ్రి స్థానము ఆత్మీయ స్థితిలో స్థానం అంటే తండ్రి అంటే ఎవరు పిల్లలు అనేవాళ్ళు తండ్రి అనేక జీవితాలలో క్రీస్తులు మనం ప్రసవించాలి అదే కదా ప్రత్యక్షత మరణాన్ని నిరతకం చేసి జీవంలో కనిపించాలి దేవుని ఆయన బిడల కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తాడు ఆయన కుమారులు వస్తారు వస్తారు మమ్మల్ని ఎదురు ఆయన కుమారులు చెప్పుకున్న వాళ్ళు ఆ ఎదురు చూసి వారు ఆత్మలకు క్షీణించి చివరికి నరకానికి వెళ్ళిపోతున్నారు దృష్టి భయంకరంగా హింసిస్తున్నాడు ఇస్రామ్ ప్రజల్ని నాలుగు సంవత్సరాల బానిసత్వంలో భయంకరమైన చిత్ర హింసలు పెడుతున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది మోసే అప్పుడు సిద్ధంగా లేడు మోసే వాళ్ళ కొంత ఆలస్యం అయిపోయింది ఆయన సిద్దపడేంత వరకు మోసేది పంపించిన దేవుడు తర్వాత ఆయన నాకు ఏం దిలీదన్నట్టుగా బోయన చేస్తాను బోరెలు కాసుకుంటాడు అక్కడ ఐదు గుప్తు తర్వాత బోరేలు కాసుకున్నా నాకు అవసరమే నాకు సంబంధం లేదన్నాడు ఈరోజు అలాంటి సేవకులు లేదా పోతే నాకెందుకు నేను ఆదివారం పోతున్నా ఆరాధన చేస్తున్నా వస్తున్నా ఇంటికి ఒక గంట ప్రార్థన చేసుకుని అంతే ఇవన్నీ కూడా మనకు అవసరం కదా ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్సే టైం మొన్న ఒకసారి అన్న వాక్యం చెప్పిండు ఆనోక్ గురించి ఆనోకు భార్య నుండి పిల్లల కంటూ దేవునితో సంవత్సరాలు నడిచిన్నాయి కుమారుల కుమార్తెలకు అంటూ దేవునితో మనకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి కదా మన కూడా కుటుంబం ఉంది మనకు కూడా కుటుంబం ఉంది ఫ్యామిలీస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మనకు కూడా కానీ మనం ఎంతవరకు మనం త్యాగం చేస్తావు బ్రదర్ సువార్త వస్తావు బ్రదర్ అంటే లేదు బ్రదర్ నేను రాను బ్రెదర్ అంట చూడండి పరిచయం దేవునితో దేవుని బిడ్డలతో ఆత్మీయులతో సహవాసం చేస్తే నువ్వు ఆత్మీయంగా తయారవుతావు కొన్ని విషయాలు నేర్చుకోగలవు ఆ ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఆ అన్న ద్వారా వాళ్ళ ద్వారా అందరి ద్వారా అన్నిటి ఎట్లా సువార్త ప్రకటించాలా అనేది నేను ఇవన్నీ మనం నేర్చుకోవాలా సావసం ఉండాలా త్యాగం చేసుకోవాలి టైం త్యాగం చేస్తే కనీసం వారానికి రెండు రోజులు కూడా మనం ఖర్చు పెట్టలేమా నెలకుసారి కూడా రెండు రోజులు ఖర్చు పెట్టలేమా ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే మన కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తా ఈ సత్యం తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రపో ఎవడు కూడా నిర్లక్ష్యంగా జీవించడు ఎట్టి పరిస్థితులు ఎవడని నిర్లక్ష్యంగా జీవించాడు ఈ వాక్యం అర్థమైతే ఎవరు కూడా నిర్లక్ష్యంగా జీవించాడు నిర్లక్ష్యంగా జీవిస్తా ఉంటే నువ్వు దేవుని కుమారుడు కాదలేదే నువ్వే పరిశీలించుకోవాలి దేవుని కుమారులు ఆయన కుమారుడు దేవుని కుమారుడు కదా మరి ఆయన కుమారుడు ఏం చేసి ఈ రోజు మనం కూడా ఆయన ద్వారా దేవుని కుమారులుగా తీర్చబడ్డం ఆయన త్యాగం ద్వారా మన ద్వారా అనేకులు దేవుని కుమారులుగా తీర్చబడాలంటే నువ్వు ఎంత ఎంతవరకు మనం త్యాగం చేయగల చెప్పండి ప్రభుకోరు ఎంత సమయం దేవుని కొరకు మనం ఖర్చు పెట్టగలం ఎంత సమయం ఆయన కొరకు కేటాయించగలం ఆత్మలు అంతా ఈజీగా వస్తాయా రక్షణ అంత ఈజీగా వస్తుందా అంత సునాసం రక్షణ కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను చివరిగా త్యాగవరితమైన జీవితంలో సేవకులు ఈరోజు ఉన్నారా అంటే ఒకసారి మనం పరీక్షించుకున్నాం ప్రవా నేను కూడా అలాంటి అలాంటి వారి కొరకు ఈ సృష్టి ప్రస్తావేదన పడుతుంది ప్రభావ నేను విడుదల సువార్త ద్వారా మరణాన్ని నిరకం చేసి నేను జీవంలోకి నేను నడిపిస్తా ఈ సత్యాన్ని ఈ జీవపు మాటలు ఈ మాటలు నేను చెప్తా ప్రభావ అనేకులు అని దేవుడు ఒక దగ్గర మన ఒక చేసుకోకపోతే ఎంతకాలం పోయినా అతనే జీవిస్తా ఉంటా ఒకరంటే ఒకరి ద్వేషం కోపం ఇవన్నీ ఉంటాయి శివ జీవితంలో ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెడతాను ఇరవై తారీఖు ఆ మీటింగ్ గురించి ఎంత మంది ఎన్ని ప్లాన్ చేస్తున్నారు దాన్ని ఎట్ట చెడగొట్టాలని ఎందుకంటే ఏసు ప్రభు ఈ లోకంలో బోధించినప్పుడు శాస్త్రని పచ్చని కుళ్ళు పుట్టింది ఆయన మీరు జరిగింది ఎందుకంటే ఈయన ఈ రీతిగా అందరూ బాగా చేసుకుంటే అంత మంచిగా ఈ రీతికి పోతే మన ఉనికి ఎవరు మనల్ని పట్టించుకోలేరే అందరూ వాన్వైపు వెళ్తున్నారే అని చెప్పి శాస్త్రం పచ్చరి కుళ్ళు పుట్టింది ఈ రోజు సేవకులు అలాంటి కుళ్ళు ఉంది ఎట్లా జడగొట్టాల మీటి చూడండి దుష్టుడు అపవాది సేవకులను దూర్తుడు వాడు వాడు ఎక్కడు మీ మధ్యలో నుంచి బయలుదేరినాడు అంటే మీ మధ్య అంటే మన మధ్య నుంచి కాదు సేవకుల మధ్యలో నుంచి సేవకుల ద్వారానే వాడు మోసం అందుకే ఒక్కోసారి సేవకులను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలం ఇది ప్రభు నుంచి కలుగుతుందా లేకుంటే దుష్టుడు ఇది వాడుకుంటున్నాడా వాడుకున్నంత స్థితిలో కూడా తెలుసుకునే స్థితులు ఈరోజు సేవకులు చూడండి ఏది ఏమైనా సరే ఆయన దీతిని ఆయన ఆయన రాజ్యాన్ని మనం ప్రకటించాలి ఒక సమయం వస్తుంది ఈ లోకమే నీ వెంబడిస్తాడు అలాంటి గొప్ప కార్యలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు కానీ దానికి మన సిద్ధపడి ఉండాలి జరిగిస్తుందంటే అంత ఈజీ కాదు త్యాగం చేసుకోవాల మనం చూడండి ఏసు ప్రభు మూడున్నర సంవత్సరాలు సేవ చేసినప్పుడు ఎన్నో ఆత్మలు ఆయన విమోచించండి మనకు ఎలాంటి విజయాన్నిచ్చిందంటే హిబ్రిసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ చాలా మంది రక్షణ బంధువులు కూడా ఇంకా భయపడతా ఉంటారు ఇంకా బాధ దుఃఖంతో వేదంతో ఉంటారు ఎందుకు ఎందుకుంటారు చెప్పండి వాళ్ళకి విశ్వాసం లేదన్నా లేకపోతే ప్రభు అంటే నమ్మకం లేదన్నా చూడండి విభ్రద పత్రిక రెండు వేల పదమూడు చూడండి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేటుకును జీవిత మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించటకు ఆయన కూడా రక్త మాంసములో పాల్పడాయను ఇప్పుడు ఈ వాక్యం మనం అర్థం చేసుకోగలని చెప్పండి జీవిత కాలం అంతా మరణ భయంలో నుంచి దేవుడు మనకు విడదలు కలిపింది అంటే నీ భవిష్యత్తుకు ఎలాంటి డోకా లేదన్నట్టు కానీ ఈ వాక్యం ఇంకొక ఆత్మీయ సత్యం మీరు గమనించింద్రా ఈ వాక్యం ఎట్లా అప్లై చేసుకుంటావు ప్రతి వాక్యము ఈ ప్రతి ఓర్డ్ లో ఒక జీవి ఒక ఆత్మ ఉంది అరిశుద్ధాత్మను ఆ రీతికి రాపిచ్చింది ఆ పిల్లలు ఏ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు బాణిశాతలున్న పిల్లల్ని పిలిపించడానికి ఆయన రక్త మాంసాలు అలవాడయి అపవాదిని అంటే మరణం యొక్క బలం ద్వారా అపవాదిని ఎదిరించిన ఆయనే ఆయన మరణం ద్వారా అపవాదిని ఎదిరించి ఎందుకు జీవిత కాలం అంతా దాసంలో వాళ్ళందరినీ వినిపించినకు ఆయనే రక్త మాంసంలో పాలువాడైనడు అంటే ఆయన జీవితం ఎంతగా త్యాగం చేసుకున్నాడు మనుషులకు జీవితకాలం మరణ భయంలో నుంచి దాసం నుంచి విడుదల పొందాలంటే నువ్వు కూడా రక్త మాంసంలో పాలువ క్రీస్తుని పోలి నడుచుకోవాలా అంతగా మనం కూడా త్యాగం చేసుకున్నప్పుడే వాళ్ళందరూ విడిపించగలం పావులు ఆ రీతిలోనే చేసి మరణవాగినంతగా సంపూర్ణంగా క్రీస్తుని వెంబడించి లేదు దేవుని ప్రత్యక్షత ఈరోజు ఎందుకు మనలో కనబడలేకపోతుంది ఈ సృష్టి ఎందుకు ఎదురు చూస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి ఆ రోజు ఏసు ఆ సేనాదయం వాడికి విడుదల ఆ పది గ్రామ లక్షణ బంధుకి ఈ రోజు మన కొరకు ఎన్ని ఆత్మల ఎదురు చూసుకుని ఒకసారి మీరు కన్ను మూసుకొని ధ్యానించండి ప్రార్థంలో మీ సొంత ప్రార్థంలో కనిపెట్టుకుందాం ఒకసారి మనం ప్రవ్వ నా ఎన్ని ఆత్మలు ఎదురు చూస్తున్నాయి నేను పోకపోక ఎంతమంది ఎన్ని ఆత్మలు ఎదురు చూస్తున్నా కానిగిపోతుంది ప్రవ్వ అనే ఆ తపన ఆ త్యాగము ఆ యొక్క విధానం కానీ ఎప్పుడైతే అది మనకి తగులుతుందో మను ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా జీవించం సేవకి వెళ్లాలనే ప్రయాసపడతాం ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎట్లా సృష్టిని విడిపించి రక్షణ మనలో నడిపించిన అనేకుల్ని ఒకటే మూలం ఆయన రక్తంలోనే నీకు పాపక్షమాపణ ఏసుక్రీస్తు నా రక్షణ అని ఆ చెప్పే ఆ ప్రయాసంలో ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ఇన్ని నువ్వు త్యాగం చేసుకొని చివరికి ఆయన సిరువు దగ్గర నడిపించాలి అనేకులు అందు కొరకు దేవుడు మనల్ని ఈ లోకంలో తీసుకొచ్చిండి కాబట్టి చివరిగా ఆయన ప్రత్యక్షత ఈ లోకంలో ఏం కలిగించిండడు చచ్చిపోయిన ఆత్మలకు కూడా ఆయన జీవం ఇచ్చింది ఈరోజు చచ్చిన ఆత్మలు ఉన్నాయి లోకంలో ఆ చచ్చిన ఆత్మలకు జీవం రావాలంటే సువార్త ద్వారానే ఆయన వెలుగుదాకి తీసుకొచ్చిండు కేవలం ఏసుప్రభు ద్వారానే ఆ మర్మం బయలుపరచబడింది ఆ పుస్తులకి ఈ రోజు మనకది బయలుపరచబడింది సువార్థంటే ఎంత ప్రాముఖ్యమైందో చచ్చిన వాళ్ళు కూడా దేవుని కుమారుని శబ్దం నేను గడి వచ్చిన్నది అది వచ్చిచున్నది అది ఇప్పుడే వచ్చింది అంటాడు మృతులు దేవుని కుమారుని శబ్దము ఏసు మాట వింటేనే చచ్చనిపోయిన ఆత్మల గుళ్ళు వేస్తే ఆయన మాటలంత జీవం ఉంది ఆ జీవాని ఆ సం సర్వశక్తిని దేవుడు మన అందరికి చెంది సర్వశక్తి సర్వ సృష్టి మీద అధికారం పొందుకోండి ఆయన ఈ సర్వ సృష్టి మీద తిరిగి మనకు ఆయన మరణం ద్వారా అధికారం ఇచ్చి ఇప్పుడు మీరు వెళ్ళండి పోయి సర్వలోకానికి వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు పోయి శువార్త ప్రకటించండి ఎవ్వడు మిమ్మల్ని ఆపలే ఈ సృష్టి మీకు ఎదురు చూస్తుంది ఆ ఆ ప్రక్షత ఆ ప్రత్యక్షత నీళ్ళు కనిపిస్తే ఎవరిని ఆపలేదు చేస్తామని ఆపిండ్రా అరే ఈయన ఏం చేయాలా ఈయన ఈయన చేస్తే కార్యం మనం చేయలేకపోతున్నామే ఈ జనసంభం ఆపలేకపోతున్నామే ఆపితే మళ్ళీ మన మీద తిరగబడతారేమో ఎట్లా ఆపాలని చెప్పి చివరికి కుట్రలు చేసి అని ఆయన ఎన్ని కుట్రలు చేసినా గాని ఎన్ని చేసినా గాని దేవుడిని తప్పిస్తాడు నువ్వు అక్కడి దేవుడిని ఇంకొక చోటుకు తీసుకెళ్తాడు ఇవన్నీ ఆత్మ ప్రత్యక్షతలు ఈ ప్రత్యక్షత అనే పాయింట్ మీద ఎన్నో ఉన్నాయి వాక్యం ఈ ప్రత్యక్షతలు ఇవన్నీ ఆత్మ ప్రత్యక్షతలు ఈ ప్రత్యక్షత అనేది ఒకటి కాదు దేవుని కుమారుల ప్రత్యక్షత కోరుకంటే ఇది బానిసత్తులు విడి విడదీసే ప్రత్యక్షత అంటే ఎలాంటి ప్రత్యక్షత ఈ లోకపరమైన ఈ లోకంలో ఉన్న వారికి సువార్త ప్రకటించి విమర్శించే ఒక ప్రత్యక్షత ఇదే ఇంకొక లోకాలు ఉన్నాయి పాతాలంలో ఆ ఆత్మలను నువ్వు గుంజుకొని పోలేదా పాతాళంలో కింది బాగానే తెలిపోలేదా అంటే ఆత్మ విదర్శన అర్థం చేసుకోండి ఈ రోజు ఆ ఆత్మలన్నీ దుష్టుడు బంధించి పెట్టిడు ఒక స్థలంలో అదే పాతాలు అక్కడ బంధించి పెట్టిండు వాడు ఆత్మలు వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాని వాడి ప్రాణం ఎక్కడ ఉన్నారు వాడి ఆత్మ అక్కడ బంధించి పెట్టి వాడు తెలియదు అన్న నీకు తెలుసా నువ్వు ఆ ఆ ఆ విధంగా పోయి ఆ ఆత్మలను విడిపించాలంటే అదొక ప్రపంచం అని మనం తెలుసు ఇలాంటి వాక్యాలు చెప్తే చాలా మంది అంతవరకు ఇంటర్ అక్కడి నుంచి మనం పక్కన మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సుమార్త ప్రకటించడం అంటే ఎన్ని సృష్టిలో ఉన్నాయో ఎక్కడ పోయి సువార్త చెప్పాలి ఎవరెవరు చెప్పాలంటే ఈ ఆత్మలు ఎక్కడ బంధింపబడ్డాయి నువ్వు అక్కడికి వెళ్లాలి పరలోకంలో ఏది బంధింపబడి అది విప్పబడిన భూమి మీద వేదిక అది అది అది విప్పబడినాడంటే ఎక్కడ ఉంది పరలోకము ఎక్కడ విప్పాలి ఏమి విప్పాలనేది అది అర్థమది అర్థమైతే ఈ ఆత్మలు ఎక్కడ మనకు అర్థమైంది కాబట్టి దేవుని కుమారుల ప్రతిష్ట కొరకు ఈ సృష్టి తేలి చూస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలా ఈ సృష్టిని విడిపించాలా అపవాదిక్రియలు లైపరచాలా దేవుని మహిమ మనం ఎప్పుడు కూడా కనిపించాల ఇది ఎప్పుడు కనిపిస్తుందంటే మన ఆత్మీయంగా ఎంతగా దేవుని ఆత్మలో మనం అభివృద్ధి పొందుతామో ఎంతగా మనం ఆయన పరిచయంలో మనం ఉంటామో ఎంతగా ఆయన సందిలో మనం ఉంటామో అంత అంత అంత మహిమతో మనం నింపబడతాం యేసు ప్రభు కూడా అంతే ఆయన ఎందుకు ఎక్కువ సమయం ప్రార్థనలు గడిపారు అతంత ప్రార్థన గడిపడంటే ఇది మహాయుద్ధం అని తెలుసు మనకు ఆయన ఎంతగా వెళ్లి గ్యాప్ దొరికినప్పుడు వెళ్లి ప్రార్థన చేసి కాబట్టి సేవపరచనున్న మనందరం కూడా ప్రార్థనా జీతం చాలా ప్రాముఖ్యమైంది వాక్యం ఎవరైనా చెప్తారు అది ప్రార్థన జీతం చాలా ప్రాముఖ్యమైంది దేవుని సన్నిలో అడగాల యేసు ప్రభు ఆయన సన్నిధిలో తండ్రి సన్నిధిలో కూర్చొని ఆ గీస్తం తోటికి వెళ్ళి తండ్రికి ప్రార్థించాడు తండ్రి అని సంబోధించేవాడు పది ఈ రోజు ఆయన మనం ఆయన కుమారులు కాబట్టి మనం ఆయన తల్లి స్థానంలో ఈ రోజు మనం కుమారుడు స్థానంలో ఉన్నాం కాబట్టి మనం కూడా యేసు ప్రభు ఎట్లా ప్రార్థన తండ్రికి ఆ విధానం నేర్చుకోవాలి మనం కూడా ప్రభా ఈ సృష్టికి ఎట్లా విడుదల కల్పించాలి నేను ఎట్లా పోవాల ప్రభా ఏ రీతిగా పోవాలా అనేది మనం ప్రార్థన చేయాలా దేవుని ఆత్మ కొరకు కనిపెట్టాలా దేవుని అభిషేకం లేకుంటే ఈ సృష్టికి విడుదల కల్పించలేదు అది అసాధ్యం నీకు వాచ్్యాత్కరి ఉండొచ్చు నువ్వు ఇంతగా వాక్యం బాగా చెప్పొచ్చు ఈ వాక్యానికి మనుషులు ఎంత బాగానే అనొచ్చు కానీ అభిషేకం లేకుండా మనిషికి విడుదల కల్పించలేము అది ఇంపాసిబుల్ కానీ కాదు ఏసు అభిషేకం పొందుకున్నాడు బైబుల్లో అందరూ అభిషేకం పొందుకునే సేవ స్టార్ట్ చేసేది ఇది ఇది బైబుల్ యొక్క విధానం ఈ ప్రత్యక్షత మనలో ఎలా ఎప్పుడు కనిపిస్తుందంటే మనం పరిశుద్ధంగా జీవించాల అపవిత్రంగా జీవించవద్దు ప్రతి దశలో మనము మన ప్రవర్తన మన జీవన విధానం అంతా కూడా బహు జాగ్రత్తగా జీవించినప్పుడే అప్పుడే ఆ ప్రతిష్టలకు మనం వెళ్ళగలం ఆయన మహిమలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో ఎవరు కూడా నేను ఆపలేదు ఆ విధానంలో పోయినప్పుడే ఆ ప్రతిష్టత కనిపిస్తాను మనుషుల్లో అపస్తులలో కనిపించింది వాళ్ళు వాళ్ళు వెళ్తుంటేనే దేవుని వాళ్ళ నీడలోనే రోగులు స్వస్థత పొందింది ఈ రోజు అలాంటి కార్యాలు ఎందుకు దొరుకుతాయి ఈరోజు పశుధాత్మ నడిపింపు పశుధాత్మనే చర్చ చాలా డినాయ్ చేసేసింది నమ్ముతారు పశుధాత్మ అని కానీ ఆయన్ని స్వీకరించారు పశుధాత్మ నడిపింపు లేకపోతే నువ్వేం చేయలేవు నువ్వు ఎంత చేసావు డబ్బు అవ్వట్టుకుంటే ఉంటది ఆయన అభిషేకం లేకపోతే కార్యం జరగదు పరిశుద్ధాత్మనే కదా అక్కడ కార్యాలు చేస్తాడు కాబట్టి పశుదాత్మ అవసరం లేదన్న వాళ్ళకే ఒక టైం వచ్చింది వాళ్ళకి అర్థమైపోయింది దేవుని అభిషేకం లేకపోతే ఇది అసాధ్యమని భయం పట్టేసింది వారు ఎందుకంటే ఆలస్యంగా తెలుసుకున్నారు వారు ఎన్నో సంవత్సరాలు డీలా చేశారు ఈరోజు నువ్వు డీలా దేవుని అభిషేకం అంటే నువ్వు ఢీలా ఒకసారి జ్ఞాపకం చేసుకో పరీక్షించుకో దిన బహు చెడ్డవి భయంకరమైన మనం ఉంటున్నాం దుష్ట శక్తులు విద్యుల నుంచి పనిచేస్తున్నాయి ఎవరు ఏ దయ్యాలు ఎక్కడ మాట్లాడితే తెలియదు ఎలాంటి ఆత్మను మనసులో తోరితే తెలియ ఎక్కడెక్కడో మనం పరిచర్ కలుతూ ఉంటాం ఎక్కడెక్కడో సేవ కలుగుతా ఉంటాం ఆ టైంలో నాకు అనిపించింది ఇప్పుడున్న ప్రార్థన శక్తి మనకు సరిపోదు అని ఇంకా ప్రార్థనలో మనం ఎక్కువ ఉండాలా ఇంకా ఉపాసన ప్రార్థనలో ఎక్కువ ఉండాలా ముఖ్యంగా సేవ చేసేవాళ్ళు అట్లా చేస్తే గానీ ఆ ప్రత్యక్షతీ కల్పించదు ఈ సృష్టికి విడుదల కల్పించలేదు దానికి ఏసు ప్రవే మాది మనం పరిచర్ చేస్తే ఈ సృష్టికి విడుదల చేయగలరు లేకపోతే పేరుకు మాత్రం దేవుని కుమార్లు గానీ అక్కడ ఏం కార్యం చేయగలదు కాబట్టి చివరికి ఒక వాక్యం చూసి ముగిస్తా కాబట్టి ఈ వాక్యం నేను చాలా నోట్స్ రాస్తున్నా గానీ నేను కొంత కొన్ని రోజుల తర్వాత చెప్తామని నాకు ఒక ఉండే అవగాహన ఉంది కానీ ఉదయం జాన్ గారు నాకు ఫోన్ చేసి అదే మీరు వాక్యం చెప్పడం ఎవరు సిద్ధపడలేదు ఎవరు రావట్లేదు చూడండి ఒక విషయం మీరు జ్ఞాపం చేయాలనుకుంటున్నారు అంబుల్ రిక్వెస్ట్ కనీసం మనం చెప్పేది నెలకు ఒకసారి వాక్యం చెప్తాం ఒకటే నెలకు ఒకసారి వారం వారం వాక్యం చెప్తాం రోజు వాక్యం చెప్తాం రాని కొంచెం వేరేసారి పాపాలు ఎంత ఇబ్బంది పెట్టాలనుకోవచ్చు నెలకు ఒకసారి వాక్యం చెప్పేదానికి కూడా మీకు సమయం లేకపోతే మీరు ఏం సేవ చేస్తారు అని మీ మనం ఏం సేవ చేస్తామని చెప్పండి ఒక గంట దేవునికి సమయం లేకపోతే ఏం సేవ చేస్తే ఈ లోకంలో ఎన్నో గంటలు ఖర్చు పెడతాం కదా మనం కనీసం ఒక గంట దేవుని కొరకు కేటాయించలేవా రాతను ఒక గంటే చేయలేము కనీసం వాకింగ్ చెప్పడానికి ఒక గంట చెప్పలేమా అంతగా ఈ లోకంలో నిమగ్నం ఏ రీతిగా మనము ఆయన కుమారులతో జీవించగలం ఒక గంట సేపు కూడా వాకింగ్ ఒక ఒక గంట టైం అయిపోతుంది నెలకొకసారి ఇంకొక ఇంకొక అనౌన్స్మెంట్ కూడా చేసినవింది మీకు ఎవరికైనా డేట్స్ ప్రాబ్లం ఉంటే ఏదన్నా ఆ డేట్ నాకు కుదరదు అని చెప్పాలి అనుకున్న ఉంటే పలాన రోజుకు మాకు చెప్పండి అట్లా కూడా మెసేజ్ పెడితే ఎవరు స్పందించలేదు కానీ వీళ్ళందరికీ ఇప్పుడు తెలియదండి ఒక రోజు ఒక టైం వస్తుంది ఆలస్యంగా మేము ఎంతగా తప్పు పని చేసినాం ఎంత నిర్లక్ష్యం చేసినా ఇవన్నీ మేము పోగొట్టుకోలేమే ఎన్నో ఆత్మీయమైన విషయాలు ఎన్నో వాక్యం పోగొట్టుకునే అప్పుడు ఏడిస్తే ఏం లాభం లేదు అది రావద్దనే ప్రార్థన అది రావద్దనేది మన ప్రార్థన ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడాలా ప్రతి ఒక్కరు దేవుని ఆత్మతో బలపడాలి నింపబడాల వ్యులు మించి దేవుని సేవ చేయాలా దేవుని ప్రతిష్ట కొనుకు అంటే నీలో ఆనే ప్రతిష్ట కనిపించాలా ఈ లోకం నేను చూసి వీళ్ళు దేవుని బిడలు అనే అందరూ ఆ వెలుగు దగ్గరికి రావాలా ఈ లోకమంతా చీకటి ఎప్పుడైతే నిజమైన వెలుగు వస్తుందో అప్పుడు ఈ లోకమంతా నీ దగ్గరకు వస్తారు అప్పుడు దాకా చీకటే అప్పుడు కనిపిస్తున్న వెలుగు ఆ వెలుగే నిజమైన వీలుగుండెలో అది మనుషులు పత్తి ఒక్కరిని వెలిగిస్తున్న వాక్యం ఉందని లేదంటే అబద్దమైన వెలుగు కూడా ఉంది నిజమైన వేలుగురు మనం ప్రకటించాలి ఆయన నిజమైన వెలుగు అంటే యేసు క్రీస్తు అబద్ధమైనది అంటే ఖచ్చితంగా దృష్టి అది మోసగించేది నేను వెలుగులో వెలుగులో ఉన్నామని చెప్పుకొని చివరి నడిచేవాడు వాడు ఎట్లా వాడు కొన్ని చీకటి సంబంధి కాబట్టి చివరి వాక్యాన్ని జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని నేను ప్రకటన గంగంలో మొదటి అదే మొదటి వచ్చినంలో ఒక ప్రత్యక్షత గురించి దేవుడు మాట్లాడుతున్న మంత్రులు ఏసుక్రీస్తు తన దాసులకు కనుబరుచట్టు దేవుడానికి అనుగ్రహించిన ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభు తన దాసులంటే తన బిడ్డలకి అనుగ్రహించిన ప్రత్యక్షత ఏందా ప్రత్యక్షత అంటే ఈ సంగతులు త్వరలో సంభవింపమై ఆయన తన దూతల ద్వారా ద్వారా వర్తమానం పంపి తన దాసులను వ్యవహానికి వాటిని సూచించాను అంటే సంభవింపబడి సంగతులు ఇదొక ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత వేరు ఈ ప్రత్యక్షత వేరు ఆ ప్రత్యత ఆ ప్రత్యక్షత సృష్టిని విమోచించేది ఈ ప్రత్యక్షత ఏంటంటే తెలుసా అసలైన సృష్టి ఏది క్రైస్తవ జీవితం ఈ క్రైస్తవ జీవితము ఏ రీతిగా ఉంది సంఘము ఎట్లా ఉంది సంఘము ఎంత ఎంత భయంకరమైన స్థితిలో ఉందనేది యోవాన్ భక్తుకు దేవుడు భయపరిచిండు తన దూత ద్వారా భయపరిచిండు త్వరలో సంభవించాలంటే దేవుని ఆయన రాగడు సంబంధించిన దేవుని బిడ్డలు ఎట్లా జీవిస్తారు ఏ రీతి ఎట్లా జాగ్రత్త పడాలా సంఘాలు అనేది ఇక్కడ ఇది ఒక ప్రత్యక్షత ఏం చేస్తున్నక్కడ అయితే ఆయన దేవుని వాక్యం గుర్చి ఏసుక్రీస్తు సాక్ష్యము గురించి తాను చూసేంత సాక్ష్యం ఇచ్చాడు అంటే ఆయన ఎంతవరకు చూసాడో అంతవరకు సాక్ష్యం ఇచ్చాడు ఈ రోజు మనము ఎంత వరకు ఎంతవరకు నువ్వు దేవుని గురించి తెలుసుకోవో ఆ అంతవరకైనా నువ్వు అదే నువ్వు చెప్పాను ప్రత్యక్షత అంటే కదా రెవల్యూషన్ దేవుడు ప్రత్యక్షతంటేందంటే అంధకారిన వాటిని మరుగైన వాటిని బయలుపరచడమే ప్రత్యక్షత రహస్యాలు దేవునికి సంగమిచ్చిన రహస్యాలు మర్మాలు దేవుని యొక్క ఈ లోకంలో ఏం జరగబోదు ఎట్లా సిద్ధపడవని అది ప్రత్యక్షత యోహాన్ భక్తులు చూపించిన ప్రాణాలు మొత్తం రాసినయన ఈ రోజు సంఘాలు అట్లా లేవా ఖచ్చితంగా కాబట్టి ఇవన్నీ సమయము దేవుని రాకడం బహు సమీప కాబట్టి మనం సిద్ధపడాలా అనేకులు మనము సిద్ధపరచాలా మన కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది నువ్వు ఎక్కడ సేవ చేస్తావో దేవుడి ఎక్కడ అనిపిస్తు ప్రార్థన పూర్వకంగా మనం తెలుసుకోవాలి అవునంటాడు క్రీస్తు నామం ఎరగనే చోట ప్రకటిస్తానంటాడు మరొకడు కురాను కట్టబడకుండా నిమిత్తము రాయబడిన ప్రకారము ఆయన నామం ఎక్కడ ప్రకటించబడలేదు అక్కడ వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తాను అంటాడు ఎరుసలంలోని చుట్టుపక్కల ఉన్న సువార్త ప్రకటించి అంటాడు అట్ట మనం లోపల ఒక మందు ఉంది ఈ తొట్టివి కాదే గొర్రెలు వేరే ఉన్నాయి అవి కూడా నేను తీసుకొని రావాలని తీసుకురావు కాబట్టి వాటి సంగతి ఆ గొర్రెల సంగతి ఎంత కాడికి ఈ గొర్రెలకే చెప్పుకుంటా పోతే మరి ఆ గొర్రెల సంగతి అవి ఎప్పుడు రావాలా అవి ఎదురు చూస్తుంది మన ప్రార్థన చేస్తాం కొంతసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపామైడా జీవం గల వర్ణాలైనా ప్రభా నైనా మీకు ప్రత్యక్షత వలన ప్రభా మా జీవితాలలో వెలుగు మరణం నుంచి ప్రభా జీవ కనిపించినైనా మీరు సువార్త ద్వారా అక్కడ వెలుగులోకి మమ్మల్ని తీసుకొచ్చినైనా గొప్ప దేవానికి ఎంతో వర్ణాలనైనా ప్రభా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎదురుచూస్తున్న వాక్యం ధ్యానిస్తుండగా నైనా మీ యొక్క ప్రత్యక్షత వలన ఏం జరిగిందో మీ పిల్లల వల్ల రక్షింపబడ్డ వాళ్ళందరూ కూడా ఈ సృష్టికి విమోచించాలని సర్వ అధికారము మరణం ద్వారా మీరు పొందుకొని మాకు ఇచ్చిన శత్రులు బలం అంతటి మీద మాకు అధికారం ఇచ్చినారు ప్రాభా కానీ ఏ రోజు కూడా దాన్ని మేము వాడలేదు ప్రాభా ఎన్నో కృపారాలు మాకు ఇచ్చిన అయినా ఓ ప్రభా ఎన్నో గిఫ్ట్స్ మీరు మాకు ఇచ్చినయినా కానీ ప్రావా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఎంతో ఆత్మలు ప్రభావ అవి అవి గోసిత్తాభా మమ్మల్ని రక్షించండి మనం రక్షించండి ప్రవా దురాత్మల దుష్ట శక్తులను చుట్టుముట్టి మన ఆత్మను బంధించిన ప్రావా ఆ అగ్ని నుంచి కొంతమంది మీకు బయటకు రావాలా ప్రాభా అయినా మేము ఆ రీతిగా ముందుకు వెళ్ళాలా ఈ ప్రత్యక్ష మాకు ఒక రోజు కాదు ప్రభా ప్రతి దినం ప్రభా ఈ యొక్క వేదన మాకు కలగాల ప్రభావ అయినా మిమ్మల్ని పోలిని నడుచుకోవాలా మీరు ఏ రీతిగా మీ పరిచయం ఆరంభించినారు చివరికి ప్రవ మీరు ఆ సిలి మీద మీ ప్రాణాలు పెట్టి ఓ ప్రావా ఏ రీతిగా మాకు త్యాగం చేసుకుని గొప్ప రక్షణ మాకు మా జీతాలు కూడా అంతే చివరి వరకు అయినా అంతవరకు మేము ప్రభా నమ్మకంగా జీవించాలా మీ మైమ్మని మేము చాడాలా ప్రావా నైనా ఎన్నో ఆత్మ నశించిపోతేనే ప్రాభా ఓ ప్రభా రక్షణ పొందిని సువార్త ప్రకటించే గ్రామాలు ఎన్నో ఉన్నాయి ప్రా ఈ లోకంలో ప్రభా నైనా ఎన్నో ప్రాంతాల్లో సువార్త నీరు ప్రావా పోత విస్తారంగా ఉంది కాని ప్రభా పని వాళ్ళు పొద్దుగున్నారు ప్రాభా పని వాళ్ళు కూడా ప్రావా పోత పోయలేని స్థితిలో ఉన్నారు ప్రాభా మాకింకా సమయం ఉంది మాకు ఇంకేం కాదు త్యాగం చేసుకోకపోతే ప్రోవా ైనా ఈ లోకాన్ని మేము వినిపించలేము ప్రభావ ప్రతి త్యాగం చేసుకునే వాళ్ళ ప్రభావ సృష్టిలో మీ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకున్న చెరుచ్ఛేదం చేయబడ్డారు అత సాక్షులు అయిపోయినారు ప్రాభ మీ ప్రత్యక్షత ఆ రీతి వాళ్ళు నడిపించింది ఆ ప్రభావం కనిపించిన వాళ్ళలో ప్రభావ అందుకే భూ తలకిందు ప్రభావ మాంత్రికులు చీకర్ శక్తులు ఉన్న వాళ్ళందరూ ఓ అందరూ ప్రభావం తగలబెట్టేసే ప్రాభా మిమ్మల్ని వెంబడించిన ప్రభావ ప్రభావం అంత తీవ్రంగా ప్రభా అపో కనిపించింది ప్రభావ అందుకే ఆ కాలంలో అందరు భయపడిపోయినారు ప్రభా ఓ తల కింద మనుషులు కానీ ఈ రోజు అట్లా లేదు ప్రభావ కాబట్టి నైనా మాకు మీరు ఇస్తున్నారు ఒక అవకాశం ప్రభా మీరు ఆ రీతి ఉండాలని మా నుంచి మీరు ఆశిస్తున్నారు ప్రభావ కానీ మేము ఈ రోజు లేం ప్రభావ మమ్మల్ని క్షమించిన అయినా నుంచి అయినా ప్రభా మేము ఆ రీతిగా మేము ముందుకెళ్లి అనేకులకు నీ నామాన్ని ప్రకటించాలా ప్రభా నైనా విస్తయ అనేకుల కొరకు మీ కన్నీరు మేము ప్రార్థించాలా మా సమయాన్ని మా డబ్బుని ఓ ప్రభా అన్నింటిని మీరు త్యాగం చేసుకోవాలా ప్రభా ఎంక ఎంతకాలం ప్రాభ గూడు కట్టుకుంది గూట్లో ఉంటం ప్రాభ ఈ లోకం గూడు కట్టుకుంది ప్రాభ ఈ రోజు ప్రపంచం అంతా అయినా అయినా దేవుని కుమారు చెప్పుకునేవాళ్ళు గూడు కట్టుకున్నారు ప్రాభ గొంగలపూరు కానీ ఎప్పుడు కూడా ప్రాభా చీతాకోక చిలుకలాగా ఎగిరిపోలేని స్థితిలో ఉన్నారు ప్రాభా కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళమన్నారు ప్రాభా మొదట యూదయలో సాక్ష్యమే ఉన్నారు సమరేకి తర్వాత ప్రపంచమంతా బూది ఈ రోజు ఇంకా యూదలే ఉంది ప్రాభా క్రైస్తవ సంఘం సమరేకి వెళ్తలేదు ప్రాభా అసలే పోతలేదు ప్రాభా కానీ ప్రభా నైనా మేము వెళ్తాం ప్రభా మేము సిద్ధంగా ఉన్నాం ప్రభావా రెడీగా ఉన్నాం ప్రభావ మమ్మల్ని నడిపించలేని మీరు ఎక్కడ నడిపిస్తున్న అక్కడికి వెళ్తాం ప్రాభా అయినా నా తల్లి నా తల్లి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాం నైనా అలాంటి స్థితిలో అలాంటి పచ్చలు మేము వెళ్ళలేని స్థితిలో ఉన్నాం ప్రభావా చెప్పిన వాళ్ళకి మేము కానీ ఎంతో మంది చెప్పలేని స్థితిలో ఉన్నారు ప్రావా కానీ ఇరుకుడు ముఖ్యమే ప్రభావ కానీ వాళ్ళకి ఇంకా ముఖ్యం ప్రభావ ఎందుకంటే వాళ్ళు కుడియడం వల్ల ప్రజలు ప్రభ వాళ్ళకి అసలు నేనంటే తెలియదు ప్రభావా అలాంటి బిడ్డలు ఉన్నారు ప్రాబ ఈ లోకంలోనైనా ప్రభా కనికరించమని ప్రారంభిస్తాం ఇంకొక అవకాశం మాకు కనికరించినైనా మమ్మల్ని ఎంతగానో ప్రభావా మరణం ద్వారా ప్రభావ మాకు విమోచించి సమస్తమైన అధికారం ఇచ్చిన ఈ సృష్టిని అధికారం ఇచ్చిన కానీ ఏ రోజు కూడా ప్రభు అది అతికి లేదు ప్రభావ నైనా మేము వినిపిస్తాం ప్రభా తీర్మానం చేసుకున్నాం ప్రభు నైనా మా తీర్మానం మీరు ఆమోదించండి ప్రభావా నైనా కనీసం నెలకు అయినా ప్రభావ కొన్ని ప్రాంతాలకి వెళ్లి ప్రభావాత ప్రకటించాలా ప్రభా కొత్త స్థలాలకి వెళ్ళి చెప్పాలా ప్రభు సహాయపడమని ప్రార్థిస్తాం ఎవరో చేస్తున్నారు ప్రభావ కానీ కానీ వాళ్ళు వాళ్ళు చేస్తున్న వాళ్ళతో పోయేది కాదు ప్రభా మేము కూడా ప్రభావం సొంతగా ఓన్గా మినిస్ట్రీ స్టార్ట్ చేయాలా ప్రభా అనేకులు మీరు వెళ్ళి వార్త ప్రకటించాలా ప్రభా అయినా నీకు ఎంతో మంద ఎవరో కట్టినా ఆ పునాది మీద కాదు ప్రభా అయినా ఎక్కడైతే ప్రభా మీ పునాది లేదో ఎక్కడైతే ప్రభా మీ అయినా వాక్యం లేదు అక్కడికి వెళ్ళి పునాది వేస్తాం ప్రభావ పునాది మీరే ఆ క్రీస్తే పునాది ప్రభా ఆ పునాది మీద మేము అనేకులు మీరు తీసుకొని అలాంటి అభిషేకం అలాంటి నడిపింపు మాకుగా ఇచ్చేయండి ముఖ్యంగా ప్రాభా మేముంటున్న దుర్దినాలు భయంకరమైన శ్రమల కాలనుంటాను కాబట్టి మా పిలుపు మా ఏర్పాటు మీరు నిత్యం చూస్తూ మరీ జాగ్రత్త ఎలాంటి పిలుపు మాకు ఇచ్చిందో అది గ్రహించు గ్రహించాలా ప్రాభ తెలుసుకోవాలా ప్రాభా ఓ ప్రభా నా తండ్రి పౌలన్నాడు ప్రభావ నేను గురించి ఉండడం పరిగెత్తలేదన్నాను కాబట్టి తన పిలుపులో నిర్ధారణ ఉంది ప్రభా కాబట్టి నేను మీరు నిర్ధారణ చేసుకోవాలా ప్రాభా ఎలాంటి పిలుపు మాకు ఏ రీతి మమ్మల్ని నా తండ్రి మేము ప్రార్థనా పూర్వకంగా తెలుసుకోవాలా అయినా ఈ మే మేము విడుదల కల్పించాలా ప్రాభ ఆ ప్రత్యక్షత మాకు కనిపించాలా ఇది ఒక రోజు అనుకునేది కాదు ప్రాభా ప్రతి దినం ప్రతి క్షణం అది కనిపించాలా ఒక్క ఆత్మలైన ప్రభావ రోజు మేము కల్పించాలా ప్రాభ ఒక్క ఆత్మలైన ప్రభావ బంధకాల నుంచి బయట తీసుకొని రావాల ప్రాభ అలాంటి కృపించినయన గొప్పదేవా అలాంటి నడిపింపు మాకు దేమని ఈ రాత్రి కళా సమయం ఇంటున్న బ్రదర్స్ సిస్టర్స్ అందరు మీరు ఆస్వాదించండి బలపరచండి వాళ్ళ సేవ పరిచయం అభిషేకించి ప్రతి చోట మీ కుటుంబంలో అందరూ శాశ్వలు పరిశుద్ధ నామములను ప్రార్థిస్తాం ఆ మేల్ మన ప్రొబ్బయ్యేసుక్రీస్తు కృప సమాధానము నడిపింపు మనకి అందరికీ సదాకాలం తోడైందిగా సిస్టర్స్ అందరూ Oh, Amen. Amen. Praise the Lord.